వాక్యం చేసుకుంటాను సార్ చెప్తారా ఇస్తే సాక్ష్యం పంచుకుంటారా సాక్ష్యం సాయో మే ప చేస్తున్నా ఆయన నాకు మోసం చేసుకుని జాయిన్ చేసింది కృష్ణే ప్రేర్ ఉంటుంది సాలరీ కూడా బాగా ఇస్తాం సాటర్డే సండే ఆల్డేస్తాం సాటర్డే సండే ఆల్డేసింది కానీ సాలరీ ఇస్తలే ఆ రోజు ఇస్తాను ఈ రోజు ఇస్తా అనుకుంటే అనుకుంటాను సాలరీ ఎంకరేజ్ చేస్తా అని చెప్పి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు ఎంకరేజ్ చేస్తలేదు శాలరీ టూ అయిపోతుంది అడుగుతున్నా వర్క్ వర్క్ బాగుంట వర్క్ లేదంటేమంటే వర్క్ లేదంట స వర్క్ లేకపోతే మనం నిన్ను పెట్టుకున్నాను మొబైపా పంపియాడు మొన్న ఈ ఇంటికాడిపోయి ప్రింటర్ కరదా ప్రింటర్ ఇది మన ఆఫీస్ బేగంపేట ఆయన ఇల్లు వచ్చేసి మన అల్వాళ్ళ దగ్గర అల్వాళ్ళు యాదమ్మ గోడెన్స్ అండి అట్లా నుంచి పోతే రాయల కాలేజ్ వస్తుంది షార్ట్కట్ అక్కడ ఇంటికాడికి పోయి ప్రింటర్ తీసుకురా డాక్యుమెంట్స్ మార్చిపోయి డాక్యుమెంట్స్ తీసుకురా ఆయన ఇంకా అట్లా సరే అయ్యా సరే లేక కొన్ని రోజులే కదా మారిపోదా మారిపోదా అని ఫో ఒకరోజు నాకు కాల్ వచ్చింది జాబ్ కోసం ఫార్టీ పర్సెంట్ ఐకేస్తాము నేను మా సారే ఎత్తి ఫోన్ ఎత్తి ఈయన ఆయన పని చేస్తేలే ఇక్కడ పని చేస్తాం మీరు ఫోన్ పెట్టారు ఫోన్ చేయదని చెప్పి ఆయన కట్ చేసింది ఏమి ఇది కాల్స్ వస్తుంది ఏమి సంగతి అని సార్ జాబ్ చూసుకుంటున్నాం మరి ఏమన్నా మీరు చూస్తా చేస్తలేరు మేమైతే నేను అయితే ప్రేర్లు సార్ ఖచ్చితంగా వస్తే నేను అని చెప్పిన అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆప్సుకోండి అన్న ఎవరు సరిగ్గా ఉంద కొన్ని శాలరీ అంటే వెళ్ళిపోతాడు నేను ఏమన్నా శాలరీ ఉండి చెప్పిపోదాం నాకు ఆ ఛాన్స్ ఇస్తలే మళ్ళా జాయిన్ అప్పుడు వన్ మంత్ నోటీస్ పీరియడ్ అండి ఇప్పుడు జాయిన్ మళ్ళీ దానితో బంద్ చేసాం మంత్స్ నోటీస్ పీరియడ్ ఎవరన్నా రాకపోతే నేను తెచ్చిపెట్టి మళ్ళీ నేను పోవాలన్న కుదురాదు అట్లా అని వాళ్ళ రోమన్ క్యాథలిక్స్ కొంచెం ఆఫీస్లోనే బైబిల్ సెడ్ ఉంటుంది ట్యూస్డే ట్యూస్డే బైబిల్ సెడ్ ఉంటుంది బైబిల్ స్టడీ చేసుకుంటే లేట్ వచ్చినా కదా వేరే వాళ్ళని గల్ బుద్ధులు తిట్టేస్తాడు ఆయన మళ్ళీ సార్ మీరు బైబిల్ స్టడీ చేస్తారు ఇప్పుడే బూత్తులు తిట్టారంటే అన్నీ మాకు చెల్తాను అంటాడు వాళ్ళకి నడుస్తుంది అంటాడు అయితే నేను అడిగిన పంపిస్తాడు నా సర్టిఫికేట్ ఇంకా ఆయన దగ్గర ఉంది నా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సరే పోతపోయినా జాబ్ స్టార్ట్ చేస్తుంటే మంచి జాబ్ దొరికింది దానికైనా డబల్ సాలరీస్ వచ్చినాయి ఆయన ఇప్పుడు ప్రాబ్లం లేదు అయితే ఒకప్పుడు నేను క్రెడిట్ కార్డుకి వస్తాం మా ఫ్రెండ్ దగ్గర సత్యనారాయణ అంటే ఆయన డబ్బులు అడుగుతుండే ఆయన ఐదు క్రెడిట్ కార్డులు ఉన్నాయండి దగ్గర ఒక్కో క్రెడిట్ కార్డ్ నుంచి ఒక ఇంకో క్రెడిట్ కార్డు తీసుకో అట్లా ఇస్తాను అనమాట అయితే నేను క్రెడిట్ కార్డు కట్టుకునే డబ్బులు లేవంటే ఆయన ఇస్తుండే ఇప్పుడు నాకు ఒక్కో క్రెడిట్ కార్డు లేదు అన్నీ బాగా తీసేసిన అన్నీ సెటిల్మెంట్ చేసేసుకున్నా నాకు లోన్ పర్వాలేదు నాకు లోన్ రాకుండా పర్లేదని సెటిల్మెంట్ అన్నీ చేసేసి చేసేసి ఇప్పుడు ఆయన నా దగ్గర తీసుకుంటుండే డబ్బులు ఉంటాయి ఉంటా ఇంకా ఇవ్వలేదు పైసలు ఇంకా నా దగ్గర తీసుకుంటుండే ఆయన నేను నాకు ఐదు క్రెడిట్ కార్డులు ఉన్నాయి నేను కట్టలేకపోతున్నా అన్ని మేనేజ్ చేస్తున్నా ఎట్లా మేనేజ్ చేయాలి కూడా చెప్పిన నేను ఈ కార్డు నుంచి ఆ కార్డు కాంటే ఓవర్ లిమిట్ అయిపోయింది ఇప్పుడు ఆయన మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన నా దగ్గర తీసుకుంటున్నా డబ్బులు ఇస్తానండి ఇస్తాను అయితే ఇది మ్యూజికల్ ఎడ్యుకేషన్ అనేది మ్యూజిక్ సంబంధించింది ఆయన మొత్తం మ్యూజిక్ నేర్పిస్తారు యూట్యూబ్లో చూడండి మ్యూజికల్ ఎస్టేక్ కాకపోతే బాగా వాళ్ళు సినిమా పాటలు ప్రోత్సహిస్తారు బాగా సినిమా పాటలకు వాళ్ళకు నేర్పిస్తారు నేర్పిస్తుంటారు మనకి టీచర్స్ కూడా క్రిస్టియన్స్ ఎందుకంటే కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు కొంతమంది హిందూస్ కూడా ఉంటారు వోకల్స్ నేర్పిస్తారు వెస్టర్న్ వోకల్స్ కర్ణాటికీ వోకల్స్ అవన్నీ నేర్పిస్తుంటారు మన పిల్లలకి ఇప్పుడు కోంపల్లి నుంచి కోపల్లికి చాలా కదా అలవాటు అది కూడా అదే రూట్ అదే రూట్ కూడా థర్టీ నైన్ కిలోమీటర్స్ ఓఎం దాటాలి కదా ఓఎన్ దాటి సినీ ప్లానెట్ ఆపోజిట్ సినీ ప్లానెట్ మన మా ఆఫీస్ అక్కడే సినీ ప్లానెట్ దగ్గరే రావచ్చు వీడి వరకు వస్తుంది అయితే నాకు ఫ్యాన్ నేను ఒకరోజు అన్నం వండుకొని తీసుకుపోయినా వాళ్ళతో నాకు ఫ్యాన్స్ అయిపోయి నేను దింతా నేను దింపుతా నేను ఏకబడతాను అనుకో నన్ను ఒకనా చిక్కె దగ్గర తింటాడు ఇంకొక అయినా సికింద్రావాడ దగ్గర తింటాడు ఆయన రాకపోతే ఈయన రాకపోతే ఏ నువ్వు రాకపోతే మళ్ళీ గోరు పడుతుంది అది తింటే సార్ చిక్కడపల్లి దాకా తింటాడు డైలీ పికప్ అయినా వేసుకుంటే డ్రాప్ కూడా అయినా పెట్రోల్ కూడా పైసలు ఇచ్చా వచ్చేసి వచ్చేసి అయితే వాళ్ళు ముందు కొంచెం చెప్పిన నేను దేవుని కోసము ఏమ్మా ఇవన్నీ నమ్మరప్ప అని అంటున్నాడు బెల్లగా ట్రై చేస్తా చెట్లా దుకాణ విలియమ్ అని ఒక క్రిస్టియనే ఆయన ఆయన దేవుడు దేవుడు అంటాడు సాధిస్తే ఆయనే దేవుడు అంటాడు దేవుడు అడితే నాకు ఇష్టలేదు సాద్రీ ఆయన అడిగి లోన్ ఇచ్చింది నాకు ఆయన విలియంలిక్ పేరు అది ఎక్కువ వాళ్ళే కొట్టారు గిటార్ కొట్టడము కీబోర్డ్స్ డ్రమ్స్ వాళ్ళే ఎక్కువ నేను చెప్తాను అట్లా అన్నదు అంత దేవుని దయ అంటే ఓకే అయ్యి బిల్లు అయ్యి బిల్లు ఒకసారి వాళ్ళ ఇంటికి పోదాం మన నేను అక్కడే మన చోరస్తు ఉంది మీ ఆఫీస్ చోరస్తుకి లెఫ్ట్ తీసుకుపో ఆయన తమిళనాడు నుంచి వచ్చేసింది వాళ్ళ వైఫ్ని తీసుకొని మా సార్ షాజీ పెంచుతుంటే చక్కనే ఎయిట్ డేస్కి వరకు వచ్చేసింది మార్చి మే ఏప్రిల్ పెంచుతుంది అని మీ బైబుల్సేవి పోయి తెచ్చుకోండి ఒకలా నలభై తీసుకోండి తెచ్చుకోండి స్కూల్ చాము కట్లే స్కాన్ చేసేసే పోతే లేకుంటే అన్నీ ప్రతి పేజ్ పేపరు మెత్తగా అయిపోతుంది కదా ఇవన్నీ స్కాన్ చేసేసే జిరాక్స్ స్టేషన్లో పోతేస్తారు స్కాన్ చేసుకుంటేనే సేఫ్ స్కాన్ చేసుకొని నీ మొబైల్లో పడేస్తాను పీడిఎఫ్ ఫైల్ ఇక అది ఎప్పుడన్నా ఉంటుంది అన్నీ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పుస్తకాలన్నీ చదువు తినేసినాయి నేను నేను హ్యాండ్ రైటింగ్ అన్నీ పోయినాయి పాటలు అంత రాగా రావాలి తెలుగు పాటలు అవి మరసటి వారం వచ్చే వాటి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ ఉంటుండే వాళ్ళకి చాలా దగ్గర దగ్గర నువ్వు స్కూల్లో టూ థౌసండ్ ఫోర్ లో అప్పటి నుంచి మాట్లాడతాను పరిశుద్ధాత్మా రమ్ము పరిశుద్త్మరము నన్ను ఏసు పాదము లాచింత చేుము పరిశుదాత్మ రము పరిశుద్త్మ రము పరిశుదాత్మ రము నను ఏు పాదములాచంతచేము పరిశోదాత్మరము నికోరకే యేసుకోరకే నీకోరకే యేసుకోరకే నీ కోరకే నాశిరము వంచేదము ఏ సేమార్గము ఏ సే సత్యమువము ఏ సే నా ప్రభు అంతే అది రాగం నికోరకేసుకోరకే నికోరకేసుని కోరకే నికోరకేసుని కోరకే నాశిరము వంచేదము ఏ మార్గము ఏ సత్యము ప్రభు సరే చిన్నగా వాక్యం తీసుకుందాం అది రా అందరం కళ్ళు మూసుకుందాం మోకాళ్ళుద్దాం అది క్లోజ్ చేసి ప్రేయర్ పరిశుద్ధి రవా తండ్రి మీకు వందనాలను అయినా ఇంతవరకు మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు బ్రవ్వ మిమ్మల్ని ఇస్థతించేలాగా మిమ్మల్ని కొనియాడేలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వంధనాలు అనిపించుకుంటున్నాం వీళ్ళందరూ కలిసి ప్రభావ మిమ్మల్ని ఇస్తుతించడా వారికి నేర్పించిన పాటలను బట్టి మీకు వందనాలు వాళ్ళ జీవితాంతం పాటలు పాడుకునేలాగా మిమ్మల్ని మహమరచేలాగానే నేర్పించండి తండ్రిని వారి భవిష్యత్తును ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వారి చిని కంచెమేమని ప్రార్థిస్తున్నాం వారు పో ప్రతి స్థలంలో మీ యొక్క తను దూతల కాపుదలు అనుగ్రించండి భవిష్యత్తును ఆశ్రయించండి చదులల్లో సహాయపడండి మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం మా అతను మాట్లాడండి మా హృదయలను సరి చేయండి మా జీవితాలను సరి చేయండి మా సమస్యల మీద మేము ఎట్లా విజయం పొందాలనో మాకే మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మేము కేవలం మార్గం తెలుసుకోవడమే కాదు అయినా ఆ మార్గంలో మేము నడవాలా నడిచి మేము తను మేము విజయం పొందాలా ఆ మాకు సాక్ష్యం అనుగ్రహించమని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవ జీవితంలో ఎందుకు మనము కొన్ని శ్రమలని అనుభవించాల్సి వస్తుంది శ్రమలుగుండా పోల్సి వస్తూ కొన్ని శిక్షలు ఎందుకు మనము అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఎందుకు అంటే పూర్వీకుల కుల దేవతలను బట్టి కాబట్టి ఈ పూర్వీకుల కుల దేవతలకు సంబంధించిన విషయాలు కొన్ని బైబుల్ వాక్యముల నుంచి నేను కొన్ని చూపిస్తాను మీకు తర్వాత వాటి నుంచి ఎట్లా విడుదల పొందాలా కూడా వాటితో నువ్వు ఎట్లా కొట్లాడాలా అన్న విషయాలు నేను కొన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి చాలా బైబిల్లో ఏమున్నాయంటే పూర్వీకుల పూర్వీకులు పూజించిన ఆ దేవతలు ఆ కుటుంబాలను వెంటాడుతూనే ఉంటాయి అది నేను కనీసం రెండు మూడు సార్లు చూపించుంటాను నువ్వు వాటిని ఎంత కూలగొట్టునికి ప్రయత్నించినా అవి పోవు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి మీ కుటుంబాలలో నాటుకొని ఉన్నాయి ఎందుకంటే మీ పూర్వీకులు మీ ముత్తాతలు వారు ఏ బొమ్మలను ఏ దేవతలను పూజించినారో మీకేం తెలుసు తెలియదు కదా నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల తాతలు ఒక తరం అంటే వంద సంవత్సరాలు అనుకున్న డెబ్బై నుంచి వంద సంవత్సరాలు అనుకున్నా ఇప్పుడు మన జ్ఞానం ఉన్న కాడికి కనీసం ఐదు ఆరు వందలు నాలుగైదు వందలు అయితే మనకు జ్ఞానం మన పూర్వీకులకు సంబంధించినవి నాకు కనీసం మూడు తరాలు తెలుసు నాకంటే ముందు అంతకంటే ముందు తెలియదు నాకు అంటే మా ముత్తాతళ్ళు వాళ్ళు కాళీ దేవతను పూజించటోళ్ళు అంటే మా అమ్మ తరఫున మా నాయన తరపున ఏం దేవతను పూజించడం నాకు అవకాశం లేదు ఎందుకంటే మన ఆయన తరఫున ఎవ్వరు లేరు అందరు చనిపోయినారు ఎవ్వరు లేరు చుట్టాలు కొందరు పిల్లలు లేకుండా చనిపోయినారు కొందరు పెళ్లి కాకుండానే చనిపోయినారు మా నయన తరపున సంబంధులు కాబట్టి ఒకసారి ప్రార్థన పూర్వకంగా చూస్తే వాళ్ళంతా శపించబడ్డ జీవితంలో జీవించారనేసి నాకు ఒకటి జ్ఞాపకం చేయబడింది మా మదర్ సైడు కూడా అంతే అందరు శ్రమలు భయంకరమైన శ్రమలు అనుభవించారు మా మదర్ సైడు అందరూ ప్రతి ఒక్కరు చాలా భయంకరమైన శ్రమలు అనుభవించారు రక్షణ పొందినాక కూడా రక్షణ పొంది ప్రార్థనలో ఉండి కూడా బహు భయంకరమైన శ్రమలు అనుభవించారు ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం నేను చూపించాక అవన్నీ నేను మీకు చూపిస్తాను మళ్ళా నిర్గమ్మ కాండము అధ్యాయం నిర్గమ్మ కాండము అధ్యాయము ఐదవ వచ్చినం ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం నువ్వు రక్షణ పొందినవు భాప్సం పొందినవు కాలం పోతూనే ఉంది అయినా కానీ నేను వెంటాడుతూ శ్రమలు కొన్నిసార్లు కళలు వస్తూ ఎందుకు వస్తున్నాయో అర్థం కావు ఈ దయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి కొన్నిసార్లు శబ్దాలు వినిపిస్తుంటాయి ఎందుకు వస్తున్నాయో తెలియదు నువ్వు ఇండ్లు మారినా ఊళ్ళు మారినా అవి వస్తూనే ఉంటాయి ఎందుకు వస్తావు బ్రదర్స్ చెప్తారు సిస్టర్ మీరు ఇది కాల్ అంటారు పిచ్చోళ్ళు వాళ్ళకి తెలియదు అది ఇల్లు మారడం వల్ల వచ్చింది కాదు అది మీ తాతల నుంచి వస్తుంది అది ఆత్మ ఆ దయ్యాలు అదుష్టాత్మలు కాబట్టి దేవుడు తన సంకల్పంలో ఒక విషయాన్ని భద్రపరిచేండి అది మారదు ఎందుకంటే వాక్యం ఎప్పటికీ మారదు ఎప్పటికి మారదైన వాక్యం ఏమైంది అంటే ఐదవ వచ్చినం వారు అని చదవండి ఇరవయ అధ్యాయము నిర్గమ్మ కాండము ఇరవయ అధ్యాయము ఐదవ వచ్చినము చూడండి ఏలైనగా నీ దేవుడైన యహవాను నేను రోషము గల దేవుడను అంటే ఐఎమ్ ఎ జలస్ గాడ్ రోషం అంటే జలస్ జలసి అంటే మనం ఈర్షా అంటాం కదా ఈర్షా అంటాం జలస్ జలస్ అంటే జలస్ అంది ఓ రకంగా కరెక్టే కానీ రోషం యాక్చువల్గా అయితే జెలసీ అంటే రోషం అంటే నన్ను నువ్వు కించపరుస్తావా నన్ను లైట్ తీసుకుంటావా నాకు నాకు క్రెడిట్ రాకుండా నువ్వు ఇంకొరకు ఇస్తావా ఇప్పుడు చాలామంది ఏం చేస్తాం మన సాయం పొందుతారు మనకి మన పేరే తీసుకోరు నేను అది నా లైఫ్లో చాలా చూసినా నేను చాలా చూసినా ఒకటి కాదు కొన్ని వందల కేసులు చూసినా నేను మొత్తం సాయం మన నుంచి పొందుతారు మన పేరు ఎక్కడ తీసుకోరు మళ్ళీ మనకు వస్తుందా రోషం వస్తుందా నేను కష్టపడి నీకు ఇంత సాయం చేసి నా త్యాగం చేస్తే నా పేరు కూడా తీసుకోవా సరే నాకు తెలుసు ఇది ఈ లోకపు గుణగన్నం ఇటువంటిది కాబట్టి నేను వాళ్ళ గురించి ఎందుకు రోషం పడాల కానీ దేవుడు అట్లా కాదు దేవుడు రోషం గల దేవుడు అని చెప్తుండే ఎందుకంటే చదివారు కదా నన్ను విషయంలో ఎన్ని తరములు మూడు నాలుగు అంటే 400 హండ్రెడ్ ఇయర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించాను అయితే నేను చూసినా ఈరోజు పాస్టర్స్ ఏమిటంటే లేదు మేము నువ్వు రక్షణ పొందితే అది అంతా కొట్టి వేయబడుతుంది అని అంటే చాలామంది ఉంటారు నువ్వు రక్షణ పొందినావు కదా పాపసం పొందినావు కదా కొట్టివేయబడుతుంది మళ్ళీ అంటే మళ్ళీ నీకు ఎందుకు ఇసెమలు ఉన్నాయి నువ్వు రక్షణ పొందినవే కదా వాప్సం పొందినవు అంత బాగానే ఉంది కదా ఆయన నీకు ఎందుకు కష్టాలు ఎందుకు బాధలు తరతరాలు ఉంటాయి ఎందుకంటే అది విధానం అవి ఎందుకు అంటే వాటిని పూర్వీకులు పూజించి ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని అందుకే కుల దేవత అంటే అర్థమైంది మీ కులానికి మీ కుటుంబానికి అది దేవత అన్నట్టు మీరు సమర్పించేసారు మీ పూర్వీకులు నాలుగు వందల సంవత్సరాల క్రితము ఐదు వందల సంవత్సరాల క్రితము మీ ఫాదర్స్ కానీ మీ ముత్తాతలు అంటాం కదా మీ ముత్తాతలు మీ కుటుంబాన్ని మీ ఇంటి పేరుని మీ కుటుంబం అంటే ఇంటి పేరు మీ ఇంటి పేరుని దానికి సమర్పించేశారు అన్నట్టు మీరు రక్షణ పొందిన అంటే మీరు రక్షణ పొందితే నేను చేసేది ఏముంది మీ ఇంటి పేరు మట్టుకుని నాకు ఇచ్చారు అధికారం కాబట్టి దాన్ని వెళ్ళగొట్టాలంటే ఇట్లా ఊరితగా చెప్తే చేసేది కాదు పని ఎట్లా వెళ్ళగడతారు ఎప్పటి మీ ఊరికి పోతారా మీ ముత్తల ఊరు అది ఎక్కడో ఏ ఊరో మీకు అసలు వాళ్ళ ఊరు తెలుసా మీకు మీ తాతలు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళి వచ్చారో మీకు తెలుసా ఏ దేశంలో పుట్టినరో ఎక్కడికి వచ్చారో మీకు తెలుసా ఆంధ్ర దిక్కున్నారా వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఎవరు తెలుసు ఎవరు తెలియదు కదా ఆ రోజుల్లో ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆహారం ఉంటే అక్కడ వెళ్ళిపోయినారు ఆ ఎండిపోతే ఆ నుంచి మళ్ళీ కదిలిపోయినారు ఇంకెక్కడ ఈస్ట్రాల పేరు ఎట్లయితే వచ్చినారో అరణ్య మార్గంలో నలభై సంవత్సరాలు మన పూర్వీలు కూడా అట్లనే వచ్చారు మంచి నీళ్లు పచ్చదనం ఉంటే అక్కడ జమ అంటారు కొంతకాలం ఇళ్ళు కట్టుకున్నారు అట్లా స్థిరపడిపారు నాలుగు వందల సంవత్సర క్రితం అట్లా చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఎడబుట్టినరో ఏ దేవతలను పూజించినో ఎవరు తెలియదు ఆ కుటుంబ పేరుని ఆ దేవతకు సమర్పించారు కాబట్టి ఆ దేవతకి అధికారం ఉంది ఆ కుటుంబం పేరు మీద కాబట్టి దాని నుంచి ఎట్లా మనం విడుదల పొందాలా కాబట్టి ఆ విషయాలు నేను మీకు కొంత చూపించను వాటికి హక్కుంది మీ కుటుంబం మీద ఎందుకు అంటే మీ ముత్తాతలు వాటికి సమర్పించేసారు కాబట్టి దాన్ని లాక్కోవాలంటే మీ ముత్తాతలు బ్రతికు ఉండాలా వాపసు తెచ్చుకోవాలంటే చనిపోయినారు కదా వాళ్ళు మీ ముత్తాత టైపోవడం ఉంటే సాధ్యమేమో వాడడం బ్రతికలేదు కదా వాళ్ళు వాపసు రాలేరు కదా తీసుకోలేరు కదా మీరు తీసుకోవాలంటే అది ఒప్పు ఎట్లా ఒప్పుకుంటుంది చెప్పు ఒప్పుకోవద్దు కాబట్టి కొట్లాడడం నేర్చుకోవాలి మనం దాంతో కొట్లాడి చేసుకోవచ్చు కానీ నీకు శక్తి ఉందా అయినా బహు రోషం గల దేవుడు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి ఒక దిక్కేమో సైతానంటుంది నేను వదలనంటుంది ఇంకో దిక్కేమంటే నాలుగు తరాల వరకు నేను శాపం పెడతాను మీ కుటుంబాలకి అన్నట్టు అంటే దేవుడు సరే మీరు దేవా నేను చేయలేదు కదా దేవా మా ముత్తాతలు గారు చేసింది దేవాని మీరు అనొచ్చు కదా అండ్ అందుకే ఏమంటున్నాంటే నీ దగ్గరికి బంద్ కావాలని నీ దగ్గరికి ఎండ అయిపోవాలి షాపు నీకు అవకాశం ఇస్తా అంటున్నాడు నువ్వు రక్ష పొందినప్పుడు నువ్వు పాపసం పొందినప్పుడు ఈ ఈ దుష్ ఎందుకంటే వాడిని ఎదిరించమన్నాడు ఎదిరించకపోతే పోడువాడు అపవాదిని ఎదిరించే అప్పుడు వాడు మీ అద్ద నుండి ఇప్పుడు ఎక్కడున్నా వాడు ఎక్కడున్నాడు మన ఎద్ద మనతో ఉన్నాడు మన బ్లడ్ లా ఉన్నాడు ఆ విషయం నేను మీకు చూపించాలని భాషపడు వాడు బయట ఉంటే వాడికి ఏం లాభం లేదు మీ రక్తంలో ఉండడం కంటే ఆ కుటుంబము వాళ్ళు ఇట్లా ఇట్లా రక్తం ఇట్లా పోస్తారు చేయి ఆ బొమ్మకి పోసి దానికి ఇస్తారు అన్నట్టు అది వాగ్దానం అన్నట్టు ఆ సైతాంతో వాగ్దానం చేసేటప్పుడు మన పూర్వీకులు వాళ్ళ పతితో ఇట్లా మనం పోసి ఆ బ్లడ్ని దానికి పూస్తారు ఆ బొమ్మ పూస్తే వాగ్దానం అన్నట్టు వడనబడి కంటారు తెలుగులో జాయింట్ అన్నట్టు అగ్రిమెంట్ మేము అగ్రి చేస్తున్నాం మా రక్తంతో మీ సమర్పిస్తున్నాడు ఈ బొట్టు అక్కడికైనా వచ్చేది ొట్టు ఎందుకు వచ్చిందంటే బొట్టు రక్తం రక్తంతో ఉడంబడిక చేసుకుంటారు అన్నట్టు ఎక్కడ రక్తం చెందిస్తే అక్కడ ఉడంబడికి ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది అంటే అంతగా మేము దాన్ని బట్టి జీవిస్తాం మేము ఇంకా దాని నుంచి బయటికి రాము రక్తము చిందించి అగ్రిమెంట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా దాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయరు అన్నట్టు ఈ దయాలకి ఈ సైతాన్ శక్తులకి అట్లా వీళ్ళు సమర్పించరు మన కుటుంబాల ఈ లోకంలో పుట్టిన ప్ర ప్రతి వ్యక్తి కుటుంబము అట్లా వచ్చిందే వాళ్ళు ఇస్రాల్ ప్రజలే కావచ్చు ఇండియన్సే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు నువ్వు ఏ కులంలో కొట్టినా ఏ మతంలో పుట్టినా ప్రతి ఒక్కరూ ఆ దుష్ట శక్తులకి సమర్పించబడ్డ వాళ్ళే కాబట్టి అవి ఏం చేసినాయి వాటిని పూజించిన కాలం పూజ కాలము మిమ్మల్ని బాగా చూసుకున్నాయి వాటి నుంచి దూరం వచ్చినాక వాటి పరిస్థితి ఆ వెట్టుకోవాళ్ళ తర్వాత వాటిని నువ్వు ఆరాధించను వాటికి బలులర్పించను అవి వాటి కోరికలు తీర్చుకుంటున్నాయి మీలో నుండి మీ శరీరంలో ఉండి వాటి కోరికలు తీర్చుకుంటున్నాయి ఎందుకంటే నాకు ఒకసారి అనుభవం ఉంది నైంటీ టు నైంటీ త్రీ అనుకుంటా ఆ ఒక అబ్బాయిల దూరి చాలా కాలం కిందటమాట నాకు అది పెట్టండి ఇది పెట్టండి అంటుంది అది ఆహారం తిండి అన్ని రకరకాల ఆహారాలు ఆడుతుంది అరే మనకేమో అవన్నీ కొత్త ఆ రోజుదల్లా భక్తిలో ఉన్నాం కానీ దయ్యాలు వెళ్ళగొట్ట అట్లాంటి సేవలు లేము మనం ఆ రోజు ఫస్ట్ టైం నేను చూసినాను అది మాట్లాడుతూ నాకు ఇది కావాలా అది కావాలా ఇది కావాలా అది కావాలంటే అప్పుడు నాకు అనిపించింది పూర్వీకులు అటువంటివి అన్నీ తిన్నారని వాళ్ళ ద్వారా అది కోరికలు తీర్చుకుంది ఇప్పుడు అది మీ రక్తంలో ఉంటుంది నేను అందుకే నాకు ఏమన్నా కోరికలు వస్తుంటే అవన్నిటి నేను ఏదైనా ఆహారం మీద కోరికొస్తే ఓ ఇది మా ముత్తాతం నుంచి ఉందేమో అందుకే నేను దాన్ని కట్ చేసేసుకుంటా నేను తినను దాన్ని అర్థమవుతుందా మా ఫాదర్ కూడా నాకు చెప్పిన అయ్యే అవి తినద్దు ఇవి తినద్దు అంటే నేను కట్ చేసేసిన వాటిని తినను నేను సరే ఎప్పుడన్నా ఉంట పోతే పెడతారో వాళ్ళు తిన్నట్టు వాళ్ళకి ఎరుగు ఆచారంగా తింటాను కానీ కోరికతో తినను నేను ఏది కూడా తిన్నాను కోరికత్వం వాటిని అడిగిన అనుకో బ్రదర్ మీకు ఏమి ఇష్టం బ్రదర్ అంటే ఏదైనా చట్నీ ఉంటే పెట్టండి అంట చెట్నీ నూరాలా కదా టైం తీసుకుంటురా పచ్చడి కూడా ఈజీనే రెడీగా ఉంటుంది పచ్చడి కాబట్టి వేస్తారు కాబట్టి ఏమన్నా నూరిన అయితే నేను ఇష్టపడతాను కానీ నాకు ఇవన్నీ చికెన్ మటన్లు బిర్యానీలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండేవన్నీ చెప్తా అంటే ఆ కోరికలు సైతాన్ కోరికలు అట్లా తీర్చుకుంటాయి అన్నట్టు అవి నీ రక్తంలో ఉంటాయి కాబట్టి నీ దగ్గర అవి తీసుకురమ్మంటూ ఉంటాయి అవి తినే కొద్ది ఏమైందంటే నీ నీ ఆరో నీ అనారోగ్యము కంటిన్యూ అవుతూ ఉంటుంది వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలా మీకు అర్థమవుతుందా ఏ ఏ కోరికలు ఉన్నాయో మన పూర్వీకుల నుంచి కోరికలు ఫుల్ స్టాప్ పెట్టాలా మనం సరే మనం మీ తగిన ఎక్కువ తిన్నాం మనము కానీ ఏవి తిన్నా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని అయితే బైబుల్ చెప్తుంది ఆది కాండంలో మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి కూర మొక్కలను ఆహారంగా ఇచ్చిండనుంది దాని తర్వాత గ్రంథంలో ఉంది ఈ యొక్క చెట్లలో నేను స్వస్థతను పెట్టిన ఉంది చెట్లలో స్వస్థత ఉంది అనంటే కొన్ని రకాల చెట్లల్లో స్వచ్ఛత వస్తుంది మనకి అవి తినడం వలన దురదృష్టం ఏంటంటే నీకు ఆ జ్ఞానం లేదు అంతే ఏ చెట్టు నీకు బాగా ఎత్తుందో నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి వాని మీద వీని మీద ఆధారపడుతున్నాను కానీ మనం ప్రార్థనపూర్వకంగా తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఆ కరువు కాలంలో ఏం జరుగుతుందంటే ఇది ఎప్పుడు ఎలియకాలంలో కదా జరిగిన కరువు కాలం అప్పుడు తిననికి తిండి లేకుంటే శిష్యులు అందరు పోయి అడవుల పోయి ఏదో ఆకులన్నీ తెచ్చుకొని వస్తారు తెలియక పాయిజన్ ఆకులు తెచ్చుకుంటారు వాళ్ళు ఆ కుండలు ఉడకబెట్టి తింటుంటే అదంతా చేదు ఉంటుంది అప్పుడు ఒక ఒక వచ్చి చెప్తాడు అయ్యా ఇందులో విషం అని అప్పుడు ఆయన ఏం చేస్తాడు కొంత పిండి తీసుకొని చేస్తాడు అట్లా కదా కాబట్టి ఆయనకి ఎట్లా తెలుసు ఏ పిండి వేస్తే అది విలువడైతుంది అని షా ఒక విషయం ఆ జ్ఞానం ఎక్కడుంది చెప్పండి ఇక్కడ హెజకియాకి పుండ్ అయింది కాలుకి క్యాన్సర్ పుండ్ అయింది ఏషియా ఏం చేసిండు అంజురపు పండ్ల ముద్ద అంజురపు పండ్లన్నీ దంచి ఆ ముద్ద దానికి పెడితే రాత్రికల్లా మాడిపోయింది అది వాళ్ళు వచ్చింది ఆ జ్ఞానం వాళ్ళందరికీ వచ్చింది ఆ జ్ఞానం ఆ రోజుల్లో కాబట్టి అర్థమవుతుందా నా ప్రజలు ఎందుకు నశించారంటే జ్ఞానం కొద్దు హుషే భక్తింద హుషే భక్తుందని మాట్లాడతాడు దేవుడు నా ప్రజలు నా బిడ్డలు ఎందుకు నశించిపోతున్నారు నేను ఏం చేస్తాను ప్రభావ నేను రక్ష పొందిన పాపాలకు నన్ను అనగా ఎందుకు నశించిపోతున్నాడు జ్ఞానం లేకుండా ఏమి చెయ్యొద్దు చూడండి ఒకసారి కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం ఇవి బహు కటినమైన ఆత్మలు యు విల్ గ్రో them విత్ ఎ ఐరన్ చుట్టు ఇది అనుప దంతపుతో నీవు వారిని నడగొడుతురు హ్మ్ యు విల్ లాస్ట్ them ఇన్ స్పీసెస్ లైక్ వాటర్ కుండను పారగొట్టి నాకు వారి వారిని ముక్కలు చెక్కలుగా అట్లా పగలగొట్టకపోతే ఏమంటూ అవి రావు అవి పోవంటారు ఎందుకంటే అవి బహు కఠినమైనవి బహు డేంజరస్ అవి వాటితే వాటి దగ్గర నువ్వు పోతే రక్షణ అనుభవం లేనివాడు దాన్ని పో దాని దగ్గర పోయి దాన్ని కులగొట్టి ప్రయత్నిస్తే వాడు రక్తం కక్క పోతాడు లేకుంటే రిటర్న్ వస్తే అప్పుడు యాక్సిడెంట్ అయినా పోతాడు అట్లా చాలా యాక్సిడెంట్స్ అట్ల అయితే అన్నట్టు తెలియక వాడు అవి అవన్నీ తీసేస్తాడు ఇంట్లోకి వెళ్ళి ఎవడో చెప్పిండే తీసేస్తాడు లేకుంటే ఇవి వేయింది పాత ఈ రూమ్ ఎన్ని సంవత్సరాల నుంచి రూమ్ తాళం వేసింది తాళం బొగలుగొట్టి లోపలన్నీ తీసి పడేస్తాడు బయటవాడు వాటికి ఎక్కడ నీకు కోపం వస్తుంది మీరు ఇంతకాలం నన్ను పూజించారు మీ పూర్వీకులు మీరు వచ్చి బంధించారు ఇప్పుడు నన్ను బయటపడేస్తారా అవి విజృంభించి వచ్చి అటాక్ చేస్తాయి ఆ కళలో వస్తాయి నిద్ర రానియవు నీకు అనారోగ్య పాలు చేస్తూ నీ మనసుని దొంగలిస్తూ ఉంటాయి నీకు మనసు మీద నీ నువ్వు దేని మీద కేంద్రీకరించుకోవు నిన్ను మొత్తం డిస్టర్బ్ చేసి పెడతా ఉంటాయి అన్నట్టు కాబట్టి వాటిని నువ్వు మొక్కలు చేయాలంట ముక్కలు చేయాలంటే నీకు నేనంత శక్తి ఉందా అవి కండ్లకు కనిపించడి కావు కదా అవి మన వస్తువు పగలు కొట్టడానికి అవి ఆత్ ఆత్మలవి మళ్ళీ వాటి తను కొట్టాలంటే నువ్వు కూడా ఆత్మలాగానే ఉండాలి కదా నువ్వేమో ఆత్మలాగా లేవు నువ్వు శరీరంగా ఉన్నావు మళ్ళీ ఎట్లా కొట్లాడతావు చెప్పు వాటిని ఆత్మలాగా తయారు కావాలా ఆత్మలాగా తయారు కావాలంటే శరీర కోరికలు చంపుకోవాలా అక్కడే పోయింది క్రైస్తవ జీవితం శర్ర కోరికలన్నీ చంపుకోదు ఉపాసాలు ఉండదు రోజుల రోజులు ఉపాసం ఉండదు చర్చి ఒకరోజే ఉంటుంది ఉపాసం అదేదో పండగలాగా అందరం ఉపాస కూటమి కూడుకుంటున్నాం రండి అంటే అలా అందరూ ఉపాసం ఉంటారు అంతే తప్పుడు ఎప్పుడు ఉంటారు అన్నట్టు ఎంతగా ఉపాసం ఉంటే అంతగా ఆత్మీయంగా తయారవుతాం మనం ఎందుకంటే దీన్ని సమ త్యాగం చేసుకుంటున్నాం కదా ఈ శర్రని ఉపాస ప్రార్థనలు చేస్తే కానీ నువ్వు ఉపాస ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనలు ఉండాలి కదా తిరుక్కుంటా కూర్చుంటే ఏం ఫాస్టింగ్ ప్రేయర్కి ఎఫెక్టే లేదు కాబట్టి ఉపాసం ఉండి ఉన్నప్పుడు ఆయన సన్లు కనిపెట్టుకోవాలా ఆయనతో ఆయనను శిథిస్తూ ఉండాలా కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది వాటిని కూలగొట్టాలా అని చెప్తుంది కానీ రక్షణ అనుభవం లేనివాడు కూలగొడితే వాడు చనిపోతాడు పరిశుధాత్మ అభిషేకం లేనివాడు దానితో కొట్లాడలేడు ఎందుకంటే నీ చుట్టూ అగ్ని ఉండాలి కదా నీలో అగ్ని ఉండాలి కదా నీలో అగ్ని అది కూడా సైతన్ కూడా అగ్ని ఉంది వాక్యం వాడు మండుచున్న అగ్ని మధ్యలో ఉండడవాడు వాడిని మండుచున్న అగ్ని కొలిమీగా తయారు చేసిన ఉంది వాక్యం సైతన్ కూడా అగ్నినే మన దేవుడు కూడా దహించే నువ్వు కూడా అగ్నినే మన కూడా అగ్నినే కాబట్టి నీలో అగ్ని లేకపోతే మటుకు నువ్వు అంత యుద్ధం చేయలేవు ఇది భయంకరమైన శక్తులు ఇవి ఎన్నో వందల సంవత్సరాల నుంచి జమ చేసుకొని కూర్చున్నాయి కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో వాటి ప్రభావం చూపిస్తనే ఉంటాయి తరతరాలు తరతరాలు కాబట్టి నీతో బంద్ కావాలి అది అర్థమవుతుందా నీ బ్లడ్లో అది బంద్ కావాలి ఏం చేస్తే అయితే చెప్పండి సరే అండి గిది న్యాధిపతల గ్రంథంలో న్యాధిపతల గ్రంథము ఆరవాధ్యాయం చేయకపోతే ఏమవుతుందంటే అది నేను అనారోగ్య పాలన చేస్తుంది చనిపోయేంత వరకు అనారోగ్యంలోనే ఉండిపోతా నువ్వు నీకు స్వసత రాదు పాశాలకి ఏమో తెలియదు ఇవి తెలియదు ప్రార్థన చేస్తుంటాడు కానీ ఏం రాదు ఆ మూమెంట్ వెళ్ళిపోతుంది సైతాన్ని మళ్ళీ దాని తర్వాత వాపస్ వస్తుంది కట్టే స్టార్ట్ చేసి పెట్టి అది జమ దాన్ని బంధించి పెట్టుకున్నారు నాకు జ్ఞాపకంది మా అమ్మ అంటే మా అమ్మమ్మ చెప్తుంది వాళ్ళ ముత్తాతల గురించి వాళ్ళంతా కఠినమైన మంత్రగాండలా అంట చెప్తుంది ఊర్లో మొత్తం గజగజ వణుతున్నట్టలు నిలబడరంట ఎందుకంటే అరే వీళ్ళ ముందుకు వస్తే ఏం అన్యాయం మన లైఫ్ అనేసి ఎవడు కూడా ధైర్యం చేసి వాళ్ళ ముందు రారంట ఇంటికి ఎవడన్న కూరగాయలు అమ్మడానికి వచ్చి కూడా ఈ మన గాజులు అమ్మేటోళ్ళు ఇంటికి వచ్చి గాజులమ్మేటోళ్ళు ఇప్పుడు లేదు అది వెనకడికి ఇంటింటికి వచ్చి గాజులు వేసిపోయేటోళ్ళు గాజుల గాజులూ అయితే వాళ్ళు ఎంత కఠినంటే మా ముత్తాతల గురించి మాట చెప్తున్నది మా చేజీ అంటే అమ్మమ్మ ఆమె చనిపోక ముందు చెప్తుంది ఒక రోజు ఇవన్నీ విషయాలు నాకు అప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళు చేసిన ఆ పూజలు వాటి ఎఫెక్ట్ మా మీద ఈ రోజు వరకు ఉండేదని కానీ నాతోనే బంద్ కావాలి అది నాతోనే బంద్ కావాలా లేకపోతే అది మా పిల్లల పిల్లలకి వెళ్ళిపోతుంటుంది అది ఈ జ్ఞానం నీకు లేకపోతే ఏమవుతుందంటే నీ నీ నుంచి నీ బాబుకి నీ బాబు నుంచి వాడి బాబు పట్ట పోతేనే ఉంటుంది అది బ్రేక్ చేసుకోవాలా ఎందుకంటే బైబిల్లో వాళ్ళు చేసుకున్నారని చూపిస్తాను నేను వాక్యాలు ఇప్పుడు చేసుకోకపోతే మటుకు పీడకలలు రావడము దయ్యాలు కళ్ళలాగా అనిపించడం కళలు కనిపించడము మీరు ఏ పనులు చేసినా అభివృద్ధి రాకపోవడము పిల్లలు సరిగా చదువుకోవడము అనారోగ్య పాల్గొనడము నీరసంగా కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉద్యోగస్తులలో మీకు ర్కత లాభం ఉండకపోవడం ఎంత సంపాదించుకొని తెచ్చినా లాభం ఉండకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అవి అటువంటి ఆత్మలవి బహు కఠినమైన అపవిత్ర ఆత్మలు అవి వాళ్ళు అట్లా పూజించరు మన పూర్వీకులు ఏమేమి తప్పిదమ్లు చేశారో మనకు తెలియదు వాళ్ళు ఎటువంటి పాపములు చేశారో మనకు తెలియదు ఒకవేళ మీ ముత్తాతల పాపము ఊహించడానికి భయంకరమైన పాపం అనుకోండి అది మీ పిల్లలకి వెళ్ళి బయటకు మీ మనమండ్లకి వెళ్ళి బయటకొస్తుంది త్రాగుడు అలవాట్లు ఎందుకు ఉంటాయి పిల్లలకి తెలుసా మీ ముత్తాతలు ఎవడో తాగేటోడేమో ఆత్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది సిగరెట్లు తాగడము పిల్లలు సిగరెట్ తాగుతున్నారంటే మీ ముత్తాతలు ఎవరికైనా ఉంది అలవాటు వ్యభిచారం ఉందనుకోండి మీ ముత్తాతలలో ఎవరికన్నా అది పిల్లలకి వచ్చేస్తుంది అది ఆత్మ ఇవన్నీ దురాత్మలు వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతుంటాయి అందుకే తల్లి నుంచి పిల్లలకు రాగ రోగాలు వస్తాయి డాక్టర్స్ కూడా అంటారు కదా ఇది జెనెటిక్గా వచ్చింది రోగము వంశపారంపర రోగం అంటారు ఎందుకు చెప్పండి అంటే మీ తాతలకు ము తాతలకు వరకు ఉండే రోగాలు అవి ఎందుకు వచ్చినాయి సైన్స్ చెప్తుంది వంశపారంపరంగా వస్తుంది కానీ నీకు తెలుసు ఎందుకు వచ్చిందో ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నాలుగు తరాల వరకు అది నడిపిస్తాను దేవుడు అది ఎందుకు ఇష్టం మనం వాక్యం ఎరుగా మకాండము ఇరు నాలుగు జనరేషన్స్ ఫోర్త్ జనరేషన్ అంటే రక్షింపబడి ఇప్పుడు మీది ఫోర్త్ జనరేషన్ మీ దగ్గర ఉంది అది ఇంకా మీరు రక్ష పొందినారు కదా మీ తాతలు అంటే నాలుగు తరాలు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇది ఫోర్త్ ఇయర్లు నమ్మనం ఇప్పుడు మీ వరకు వచ్చింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని బ్రేక్ చేస్తారా లైట్ తీసుకుంటారా చాలామంది క్రైస్తవులు లైట్ తీసుకుంటారు అందుకు అవి ఇంకా కొంక తరాలు పోతూ ఉంటాయి ఈ సత్యం గ్రహించి నువ్వు ఈ వాక్యాన్ని బాగా నేర్చుకొని నువ్వేం చేయాలంటే నుబై పోయి వేరే క్రైస్తవులకు చెప్పాలా చెప్పి అక్కడికి బ్రేక్ చేయాలా అప్పుడు ఏమవుతుంది తెలుసా అందరూ ఇటువంటి ఏకీ ఏ ఐక్యతలకు వచ్చేస్తారు సత్యం లే అప్పుడు మీరు చూస్తారు సేవ పరిచర్య విజృంభించి విశేషమైన అద్భుతాలు జరగడం ఎందుకంటే కూలిపోతాయి కదా వాటి పవర్ ఇంకా ఎక్కువ అవి ఇంకా కంటిన్యూస్ వాటి పవర్ ఎక్కువ ఉంది వాటిని కూలగొట్టడం నేర్చుకుంటావో అనేకలకు చెప్పించి వాళ్ళతో కూలిగొట్టేటట్టు చేపిస్తావో అక్కడికి వాడి పవర్ వీక్ అయిపోతుంది వేసుకోరు అక్కడికి ముందు వన్ పవర్లు అన్నీ వీక్ చేయాలి మనం మన సేవ పరిచయాల దాని కోరికే కానీ నేను మీకు చెప్పినా కదా ప్రార్థన ఉపాసం లేకుండా మీరు చేయలేరు ఇవి అందుకే నేను చెప్తా ఉంటాను వారానికి కనీసం ఒక పూటనన్న ప్రార్థన ఉపాసం ఉండండి వన్ డేం వీలైన ఇంకా మంచిదే ఒక ఒకరోజు ఉపాసం ఉండి ప్రార్థించడం నేర్చుకోండి దాని ప్రార్థనలో కేవలం ఏదో వాడుక భాషలో ప్రార్థించినట్టు కాకుండా భాషలలో ప్రార్థించడం నేర్చుకోవాలి దేవుని భాషలో ప్రార్థించడం నేర్చుకోవాలా ఎందుకంటే ఆ భాషలో మాట్లాడుతుంటే అగ్ని నీళ్ళ నుంచి పోయి వాడిని కొడుతుంది అన్నట్టు ఆ వాక్యం అంత పవర్ ఉంటుంది నీ నోటి మాట కాబట్టి ఆ యొక్క దేవునితో సంభాషించే భాష అన్నట్టు న్యాధిపతుల గ్రంథంలో యదేమో చేసిండేది చూడటా సరే గ్రంథము ఆరో అధ్యాయం ఇది భయంకరమైన యుద్ధ పోరాటం నీకు ఆశ ఉన్నా వాటిని ఓడగొట్టడానికి జ్ఞానం లేకుండా నువ్వు ఓడగొట్టలేవాడిని ఇంకా వాడు సునీయాసంగా నేను మోసగిస్తాడు వానికి అలవాటు వాడు ఎన్ని కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడు మోసగిస్తూనే ఉన్నాడు నీ గురించి కూడా వాడు బాగా తెలుసు దూరం నుంచి కనిపెట్టుకుంటాడు దీన్ని ఏమంటారు తెలుగులో కనిపెట్టే ఆత్మలు ఇవి ప్రతి క్షణం నేను కనిపెడతానే ఉంటాయి నీ జీవన విధానాన్ని బట్టి అందుకని వాళ్ళ ఛాన్స్ ఇవ్వద్ని ఇంత కూడా ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తాం వాడికి ఇంత కూడా అవకాశం ఇవ్వద్దు దుష్ట శక్తులకి అవి ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీరు ఎక్కడెక్కడ పోతున్నారు మీరు ఏమేమి చేస్తున్నారు అన్నీ గమనిస్తుంటాయి ఎందుకంటే ఎప్పుడు అవకాశం ఇస్తారా వీడు దూరేస్తాం మానిషి కాబట్టి ఈ సత్యం గ్రహించి నువ్వేం చేస్తావు నువ్వు రాసుకుంటావు కనిపెట్టే ఆత్మలు చుట్టూ నా చుట్టూ ఉన్నాయని రాసుకోవాలంట చేయి మీద బస్సులో పోతుంటే చూసుకోవాలా పోయినప్పుడు చూసుకోవాలా ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవాలా ఇంకెక్కడ బయటకు పోయినా చూసుకుంటుండాల ప్రతి క్షణం అది జ్ఞాపకం చేస్తూ కొన్ని ఆత్మలు నన్ను కనిపెడతా ఉన్నాయి ఎప్పుడు వీడు జారుతాడా ఎప్పుడు వీడు బలంగా ఉంటాడా అవకాశం దూరేస్తాడు కానీ దూరినట్టే పోవడం కష్టం పండించు చాలా కష్టం అది సేవకులకు అసలు అర్థం కూడా కాదు అది ప్రార్థన చేస్తారు కానీ ఇది కనిపెట్టే ఆత్మ ఇట్లా వచ్చి దూరిందని కూడా తెలియదు కాబట్టి మొదటి ఆత్మ ఏంది కులదేవత పూర్వీకులది రెండవ ఆత్మ నేను కనిపెడతా ఇవన్నీ వచ్చి దూరుతాయి అంటే మనుషులు ఎన్ని ఆత్మలు పట్టగలవు సేనా అనే దయ్యం పట్టిన వాడి గురించి మనకు తెలుసు ఎంత అంటే ఇంచుమించు ఏడు వేల దయ్యాలు అంటే ఒక్క మనిషిలో అన్ని దయ్యాలు కూర్చోగలవంట అంటే ఎంత పెద్ద మైదానమో ఊహించుకోండి నీ జీవితం నీ చాలా పెద్ద మైదానం ఇది ఒక్కసారి అలాగ పోతేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి కొన్నిసారి నేను కళ్ళు నా హృదయంలోకి చూడడానికి ప్రయత్నిస్తాను ఎంత పెద్ద ఉంది మైదానం అది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది మైదానం అది అన్ని దయ్యాలు వచ్చి అవకాశం ఇస్తుంది కదా కానీ మీ కోటి విషయం నేను ఇప్పటింతవరకు ఎప్పుడు నేను చెప్పలేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తా భవిష్యత్తులో దీర్ఘంగా దయ్యాలయ దయ్యాల ఆత్మలు వచ్చి కూర్చోవాల దేవుని ఆత్మలు వచ్చి కూర్చోవాల దేవుని ఆత్మలు అంటున్నాను నేను ఆత్మ అంటలే ఏడు ఆత్మలను నేను చెప్పిన వారం ఒక నెల క్రితం ఏడు ఆత్మలు యశే గ్రంథాలు చూసినా మనం ఏడు ఆత్మల గురించి ఏడు ఆత్మలు బాప్తిసమిచ్చే వ్యూహాన్లో ఏలి ఆత్మ ఉందని ఏసు చెప్పిండు చెప్పిండ లేదా బాప్తిసమిచ్చి వ్యూహానికి కూడా తెలియదు ఆయనలో ఏలి ఆత్మ ఉందని అంటే పురాతనమైన భక్తులు కూడా నీ హృదయలో వచ్చి కూర్చొని నడిపించగలరు నిన్ను అన్న సత్యం నాకు అప్పుడు అర్థమైంది అంతే కదా వ్యూహాను భక్తుడు లోక పాపములు మోసుకొని దేవునికి గొర్రె పిల్ల అని ఏసు పరిచయం చేసినాడు జైలు వేసినప్పుడు కిషన్ పంపి చడుతున్నాడు వేసుకొని రాబోవు మెస్ అయ్యో నువ్వేనా లేక ఇంకొకరికొరకు ఎదురు రాల అరే కదా పరిచయం చేసిందని యోహానే పరిచయం చేసింది పరిచయం చేసి జైల్లో వేసినాక అంటే దేవుని ఆత్మ అంటే ఏలి ఆత్మ ఉన్నప్పుడేమో సిధపరుస్తుండే మార్గము ఏలి ఆత్మ వెళ్ళిపోయాక మళ్ళా యోహాన్ ఆత్మలనే ఉన్నాడైనా సాధ్యం సాధ్యం ఊహించుకో నీలో ఏలి ఆత్మట నీ పరిస్థితి ఏమవుతుంది ఏలి చాలా కఠినంగా మాట్లాడేటాడు కదా చాలా కఠినంగా బల్యదేవత ప్రవర్తన అందరినీ చంపిపించాడు అంత కఠినం ఎవరిని పోనియద్దు తాళమేసేయండి టెంపుల్కి టెంపుల్ బోల్ట్ లోపల అందరినీ చంపించిండు అంత కఠినం అంత పవర్ఫుల్ ఫెలో అన్నట్టు ఆయన ప్రేయర్ చేస్తే పైనుంచి అగ్ని దిగొచ్చింది పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి బలి మొత్తం మార్చిపడేసింది ఆ కందకములలో ఉండే నీళ్లను కూడా ఆవిరి చేసి పడేసింది అటువంటి ప్రియానైనా ఎఫెక్ట్ అటువంటి ఆత్మ నీలో నీ పరిస్థితి ఏం చెప్పండి నువ్వు అడుగు పెడితే దయలు ఉంటాయి అసలు నువ్వు ఆడు రాకముందే అవి పోతే వెళ్ళిపోయి నాకు అనుభవం ఉందండి నేను చూసిన అసలు వీడు వస్తుండీ చూడకూడదు చూడం అవసరం లేదు ఆత్మలు కాబట్టి ఆ పేరు వినగానే అరే వీడు వచ్చేస్తుండే వీడు వచ్చేస్తున్నాడు ఆ పేరు వినగానే తెలిసిపోద్ది కాబట్టి అట్లా హెబిల్ రాష్ట్ర పత్రికలు ఉంది ఎంతోమంది దేవుని భక్తుల ఆత్మలు మనలో నివసిస్తున్నారని కాబట్టి నేను నిన్న ఒక ప్రధాన చెప్తున్నా విశ్వాసులు రక్షింపబడి సేవపరచిన వాళ్ళు చనిపోయిన వారి ఆత్మలు మరబడవు వారు తిరిగి ఆత్మలో సేవలు చేస్తూ ఉంటారని నేను చూపించిన విషయం ఇంతకాలం మీకు తెలియదు ఈ వాక్యాలు మీరు వెతుక్కోలేదు కాబట్టి గుడిగా మనం జీవిస్తున్నాం మన గ్రూప్లో ఇవన్నీ బయలుపరచబడ్డాయి ఇంకా విపరీతంగా విశేషాలు ఎప్పుడు వినని అన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకంటే మనం త్రీ ఇయర్స్ నాన్స్టాప్ ప్రేయర్లు ఉన్నాం కాబట్టి ఆపకుండా ప్రేయర్ చేసినాం కాబట్టి ఇవన్నీ బయలుపరుస్తున్నాయి లేకపోతే ఇవన్నీ ఎట్టి ఇప్పటిసిన మన గ్రూప్లో రాకపోయి ఈ సత్యాలు కేవలము తెలుసుకోవడమే కాదు ఇప్పుడు దాని మీద విజయం పొందడం కూడా తెలుసుకున్నంత మాత్రాన ఏం సరిపోతుంది ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలా బయటకు వచ్చి సాక్ష్యం ఇవ్వాలా నేను విడుదల పొంది నానేష్ నాకు అనుభవం ఉంది ఇది ఎప్పుడైతే నేను మా మా చెప్తుంటే వాళ్ళు ఆ ఊరికి లీ వీళ్ళు జమన్ జమీందారులాగా ఉండేటోళ్ళంట మా ముత్తాతలు అదే పండుగ వస్తుంది దసరా పండగ టైంలో వస్తే వీళ్ళందరూ జమీందారులు పన్నెండు మంది వీళ్ళ అన్నదమ్ములు సింహ పెద్ద పెద్ద సింహాన సింహాసనాలాగా వేసుకుని కూర్చుంటే ఊరందరూ వచ్చి కూర్చునేటోళ్ళు అంట అయితే ఈ పెట్టి మా తాతలు ముత్తాతలలో పెద్దయిన ఖాళీ నడువు అంటే ఆ బొమ్మను నడిచేడుదంట ఆమె చెప్తుంది నాకు మా జేజీ అది అందరూ ఊరోళ్ళు అందరూ చూసేవాళ్ళు అంట అప్పుడు నాకు అనిపించింది నేను అప్పుడు ఓహో ఇంత పవర్ఫుల్ ఫెలోస్ అనుకుంటున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నేను దాన్ని మెచ్చుకుంటున్నానా తిడుతున్నా అప్పుడు వెళ్ళినప్పుడు మా తాతలు ఇంత పవర్ఫుల్ ఫెలోసా అనుకుంటున్నాను నేను వాళ్ళంతా నరకాంగ్ పేరు నాకు తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు నరకాంగ బీరనేసి మా తాతలు ము తాతలు నరకానికి పోయి హండ్రెడ్ ఇంకటి వాళ్ళు ఆ దేవతని అయితే నేను ఎన్ని సంవత్సరాలు కొట్లాడుతున్నాను దాంతో దాని మీద విజయం పొందకుండా నేను చెప్పలేని వాక్యం నేను చివరికి చూసిన అది నీళ్ళకి ముంచి వేయబడడం ఆత్మని ఆ దేవతని కండ్ల క్లియర్గా చూసిన మొక్కళ్ళ మీద అది నీళ్ళకి తొక్కి వేయబడింది నాకు తెలిసి ఇప్పుడు దాని నుంచి నేను విడుదల పొందిన మా మా కుటుంబాన్ని దాని తర్వాత అన్ని కరెలు జరుగుతున్నాయి నేను చూసినా కూడా అంతవరకు ఏదో ఇరకటం ఎంత చేసినా ముందుకు ఒక్కవడం ఏదో ఒక ఆటంకాలు నా ఫైల్స్కి వస్తే ఎక్కడొక ఆటంకాలు పడుతూనే ఉండే కానీ దాన్ని ఎప్పుడైతే దేవుడు పాతలను కంచి వేసిండో ఎందుకంటే నువ్వు పోయి దాంతో యుద్ధం చేయాలా దేవుడు మన చేతులకి యుద్ధం నేర్పిస్తా అన్నాడు నువ్వు నేర్చుకోవాలి యుద్ధం ఇది పోరాటం ఇది ప్రార్థన అనేది పోరాటం నువ్వు ఎప్పుడైతే మోకాల మీద ఉంటావో యుద్ధం స్టార్ట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు దాంతో కొట్లాడుతున్నావు అందుకు చాలామందికి ప్రేయరంటే ఇష్టం ఉండదు మోకాళ్ళ మీద ఎందుకు ఉండలేరు అంటే ఇది యుద్ధము సైతానంటాడు ఏం ప్రేయర్ చేస్తే పోయి టీవీ చూడుపో అంట ఏం ప్రేర్ చేస్తే పో మంట గదిలోకి పో ఏం ప్రేర్ చేస్తే బయటికి వెళ్ళిపో గానీ చలగాని పీల్చుకుని రా వాకింగ్కి పోర్లీ మార్నింగ్ మంచిగా ఉంటుంది హెల్త్ ఫిట్నెస్ కదా అసలు ఫిట్నెస్ ప్రేయర్ ధర వస్తుందని చోటు తెలుసు ఆరోగ్యము మంచి కుదట్ట ప్రార్థన ధర వస్తుంది ఎవరు తెలుసు నేను కొన్నిసార్లు ఆరు గంటలు కూడా ఉంటాను ప్రార్థనలు రాత్రి మేలు మా మిసెస్ వచ్చి తిడుతూ ఉంటుంది నువ్వు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే కష్టం కాదని నెక్స్ట్ డే నాకేం నిద్ర మొత్తం ఉండదు నిద్ర మధ్య ఏమి ఉండదు ఎంతైనా కానీ నువ్వు ఒక్క గంట మేల్కున్న రాత్రి నెక్స్ట్ డే ఎఫెక్ట్ ఉంటుంది కదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రెండు గంటలు నువ్వు మేల్కొక మేలుకుంటే నెక్స్ట్ డే నీకు రెండు గంటలు ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే నీ బాడీకి సరిపోతలేదు కదా కానీ ఎప్పుడైతే నువ్వు ఈ భాషలో ప్రార్థనలు భాషలలో దేవుణ్ణి శృతిస్తూ ప్రార్థిస్తావో నెక్స్ట్ డే నీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది ను బాడీని షేదించుకున్నావు కాబట్టి బాడీ అల అలసిపో అలసిపోదు అన్నట్టు కొన్ని ఎన్ని అనుభవాలు అవన్నీ అవి రుచి చూస్తేనే కానీ తెలియదు కాబట్టి నా బాధ్యత చెప్పడం కదా నేను అనుభవపూర్వకంగా చూసినా కాబట్టి నేను చెప్పగలను నువ్వు ఏదో సాధిస్తున్నాం అనుకుంటాం కానీ ఈ లోకంలో మీరు ఏం సాధిస్తలేరు ఏం లేదు వేస్ట్ అంతా అంతా నిష్ఫలం అయిపోతుంది ఇప్పుడు పోయి వాటి కొట్టాడండి ఎడియోని కొట్టాడే చూడండి న్యాధిపత్రుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ముప్పై వచనాలు చూడండి ఎవరన్నా ఇరవై ఐదు నుంచి ముప్పై ఎవరు చెప్పిండ్రుడ్ దేవుడు చెప్పిండు నేను కాదు చెప్తుంది నేను అనే దేవతకి స్తంభం నిలబెట్టిండవరన్నా మరియు ఎక్కువగా దానికి పైన దేవత స్థంభముకు బలి కట్టి ఆ రెండవ గోడను తీసుకుని వచ్చి నరికిన ప్రతి ప్రతిమ యొక్క దహన బలి నర్పించిన నడిపించే చెప్పండి కదా ఏమని చెప్పిండు మీ పూర్వీకుల మీ తండ్రుల మీ తండ్రి నిలిపిన బలిపీఠం ఏం చేయమన్నాడు పడగొట్టేవాడు ముక్కలు చేయమన్నాడు తర్వాత తెలుగులో ఉంది కానీ తెలుగులో దేవతాభం ఇంగ్లీష్లో ఏముందంటే ఆశ్చర్య అనే దేవత దేవత పేరుందేరుందా తెలుగులో లేదు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది తెలుగు వేరు చనిపోయారు అది తెలుసుకోకుండా చనిపోయారు ఆ దేవతతోనే ఉండి పేరు వాళ్ళు నీ తెలిసేదాన్ని బలగొట్టేట కాబట్టి ఆ దేవతల పేర్లు తెలుసుకోవాలా వాటిని పారే తరమగొట్టాలా మనం నీ బాధ్యత ఇవన్నీ ఆత్మీయమైన బాల నేను గతంలో కూడా చూపించిన ఏ దేవతను ఈరోజు ఆ దేవత ఈరోజు ఏందో కూడా చూపించాను నేను ఏదో పాత రికార్డింగ్స్లో ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను అవి జీ అవి పోతే నీ వాక్యం ఎట్ వెళ్ళిపోతుంది కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గిద్యోను యుద్ధానికి పోయేటోడు కదా యుద్ధానికి ముందు దేవుడు చెప్తున్నాడు నువ్వు యుద్ధానికి గెలవాలా లేకపోతే ఓడిపోతావు యుద్ధానికి పోతే ఓడిపోతావు దీన్ని కూలగొట్టకుండా పోతే ఈరోజు సేవా జీవితంలో అందరు ఎందుకు విష్ నేను చాలా కేసులు చూసినా పాస్టర్లు సిక్ అయిపోయినారు అందరు రోగం షుగర్లు డయాబెటీస్లు హార్ట్ ప్రాబ్లమ్స్ పాస్టర్లకి అసలు అది అవమానం నేనేదో ఆ గర్వంతో చెప్తున్న మాట కాదు బాధతో చెప్తున్న మాట అది సేవకులు అనారోగ్యంగా ఉంటే నువ్వు ఏం చెప్తావు మనుషులకి దేవుడు స్వస్థపరిచేవాడని చాలా కష్టం కదా చాలా కష్టం అసలు నువ్వు వేషధారకుండాలాగా ఉంటావు ఇంకా ఎవడన్నా ఏం మాట్లాడుతున్నావయో నాకు నీకే నీదే సరిగా చూసుకోలేదు నాకేం బుద్ధి చెప్తున్నావు అంటారు అది ఇంకా కష్టం అది అప్పుడు నువ్వు ఇంటికి వచ్చి ఏడువాల్సి వస్తుంది ప్రభు నాకు ఏమైంది అనేసి ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కుతాడు పాస్టర్ ఆయన పొందిన గాల చెత్త నీకు స్వసత అని వాక్యం చెప్తుంటాడు అప్పుడేదో రెండు మూడు ట్యాబ్లెట్లు వేసుకొచ్చిస్తాడు శక్తి వస్తుంది కాబట్టి నిలబడతాడు స్టేజ్ మీద వాక్యం చెప్తాడు మళ్ళీ ఇంటికి పోయి అమ్మ అయ్యా అని పట్టుకుంటాడు పాస్టరే కష్టం కదా అంటే నాకు ఒక రకమైన బాధ వేదన ఎందుకు దేవుని యొక్క శక్తిని వీళ్ళు రుచి చూడలేకపోతున్నారు సేవలో ఎందుకంటే వీటిని వాళ్ళు పగలగొట్టలేదు వీటి మీద విజయం పొందలేదు అందుకు అవి నీ శరణంలో ఇంకా ఉన్నాయి నీ బ్లడ్లో ఇంకా ఉన్నాయి నీకు ఎందుకు అలర్జీ వస్తుంది నీకు ఎందుకు సరిది వస్తుంది అవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి నీకు ఇంకా వాటి నుంచి విడుదల పొందాలా ఇప్పుడు ఈయన ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడే మాట్లాడారు దేవుడు మాట్లాడేది నేను చెప్తున్న మాట కాదు నేను చెప్తున్నట్టే చంద్రశేఖర్ బాధ్యులు ఎక్కడో నేర్చుకొచ్చిందని చెప్పొచ్చు మీరు ఒకప్పుడు ఉన్నరగొట్లుందండి మీరు కాదు ఇంకొకరు అంటారు ఎవరంటారు ఎవరొకరు అంటారు కదా అంటే వాళ్ళన్నర నుంచి నేనే బాధపడతలేను ఎవరైనా ఏమని అనుకోవచ్చు కదా మన గురించి ఎవరైనా ఏమనుకోవచ్చు కదా దేవుడు అనొద్దు కదా నిందలు వస్తావు ఎన్ని వస్తే అంత మంచిది నాకు నింద రాలేదంటే నాలో ఏదో లోపముంది అనుకోవాలని నిందలు వస్తేనే మంచిది నిందలు రావాలని ప్రార్థన చేయాల వాక్యం నెరవేరాలి అవును అప్పుడు మంచిగా అనిపించింది తర్వాత మంచిగా అనిపించలేదు అంతే వాళ్ళకి వాక్యం అంతే ఒక మనం మంచిగా చెప్తాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది తర్వాత చురుకు పెడతాం కాబట్టి వద్ద అనిపిస్తుంది అంతే కదా విన్నంతవరకు బాగుంటుంది చురుకు తగిలితే అనవసరంగా ఎందుకన్నా విని పిలిపిస్తాం రా వాక్యానికి అంటారు అన్నట్టు కరెక్ట్ అనుకోవాలి కదా సార్ కాబట్టి గిద్ద్యోన్ తండ్రి బయలుదేవతను పూజించిండు అక్షరా దేవతను పూజించండు రెండు దేవతలను పూజించిండు బయలుదేవతకి బలిపీఠం కట్టిండు అక్షరా దేవతకి స్తంభం నాటిండు ఇంటి చర్చ్ మన టెంపుల్ల ముందు స్తంభాలు నాటుతారు దాన్ని ధ్వజస్తంభం అంటారు మన మన భాషలో మన భాషలో ధ్వజస్తంభం అంట పెద్దంట చాలా అయితే నేను కలర్ చూసిన దాని కింద ఏమి వస్తుంది సార్ ఆ స్తంభం కింద అది ఆ దేవతలు వేరే రక్తానికి సంబంధించిన దేవతలు వేరే కొబ్బరి గుమ్మడికాయలకు సంబంధించిన దేవతలు వేరే వెజిటేరియన్ దేవతలు ఉంటాయి నాన్ వెజిటేరియన్ దేవతలుంటాయి అయితే ఆ వెజిటేరియన్ దేవతల గురించి నేను చెప్తున్నా ధ్వజస్తంభం దాన్ని పెట్టినప్పుడు ఆ స్తంభం సో వేయినప్పుడే వాళ్ళందరూ ఆ గుడి కొచ్చిన వాళ్ళందరూ వాళ్ళ బంగారము వెండి ఆ విలువగల వస్తువులు అని లేస్తారు ఇన్ని పబ్లిక్లో చె బయట చెప్తే పోయి తోగుకుంటారు వాడన్న చెప్పద్దు మనం రిస్క్ అవి ఇలా ఇక రక్తంగా కొంచెం వస్తారు అనగలు నేను చూసిన బాగా చాలా మంది రక్తం కట్ చనిపోవడం కనికట్టేసి మన వెంట కనికట్టేసి వాళ్ళు ఆ ఎవడైతే అన్న పెడతాడో వాడు ఒక మంత్రగా పెళ్లి తెప్పించి అక్కడ కొన్ని ఆత్మలను బంధిస్త బంధిస్తారు అట్లా ఆత్మలు ఉంటాయి అవి ఎంతో కాలం నుంచి అట్లా బంధించబడి ఉంటాయి వీళ్ళేమో ఆ టెక్నాలజీ పెట్టి అక్కడ బంగారం ఉందని తెలుసుకుంటారు పోయి తవ్వుతారు అవి వచ్చి బాటుకుంటాయి రక్తంగా చచ్చిపోయిన ఉంటాయి చక్రవర్తి బ్రదర్ ఉంటే మన దగ్గర చక్రవర్తి బ్రదర్ అట్లాంటి పనులు చేసినోడు కానీ దేవుడు ఆయన తప్పించి బ్రతికింపజేసింది ఈరోజు ఆమె అందరూ బాగా అయిపోయారు కాబట్టి అది వెంటాడిందండి చాలా కాలం వెంటాడు ఆ స్పిరిట్ కేబిపిఎంలకు వచ్చినాక వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిండేనా లేకపోతే పొయ్యేటోడు ఖచ్చితంగా పోయేటోడు నాకు తెలుసు కానీ చూడండి గిటియోను తండ్రి దేవతలని వెంబడించలే యహో దేవుని వెంబడించి అది పాయింట్ ఇక్కడ కదా తండ్రి దేవతలను వెంబడించాలి చాలామంది తండ్రి తల్లిని వెంబడించరు కదా దానికెళ్ళి బయటకు వచ్చిండినా కాబట్టి దేవుని ఆజ్ఞకి విధేయత చూపించి ఆయన ఏం చేసిండి the చదివంటారు అది కూడా తెలివి చాలా తెలివి పబ్లిక్లో పోయి కొడితే పోలీసులు పట్టుకపోతాను నేను కానీ పబ్లిక్లో చేయలే డే టైంలో చేయలే చీకట్లు అంత నిద్రమైన అప్పుడు పోయి టక టకటక అన్నీ పాల్గొట్టేస్తారు పది మందిని తీసుకపోయి సో ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటంటే నీ ఒక్కరి ద్వారా కాదు నీకు ప్రార్థన శక్తి అవసరం పది మంది ప్రార్థనలు అవసరం ఎందుకంటే అవి చాలా డేంజర్ ఆత్మలవి మేము అందుకే మనం మన గ్రూప్లో ఏం చేస్తాం ఒక్కరిని పంపాము ఎప్పుడు ప్రేయర్కి ఎప్పుడు పంపదు చాలా డేంజర్ ఎందుకంటే ఆ బ్రదర్కి ఏమైనా అయితే కాబట్టి ఈ జ్ఞానం అవసరం మనకి నేను చెప్తుంటే అందుకే బ్రదర్స్ ఒంటరిగా ఎవ్వరు పోవద్దని ఎందుకంటే అది అది ఎవరైనా దూరుతుంది ఇస్కర్యోత్ యూతలో దూరలేదా ఇస్కరియోత్ యూత దేవుని సేవ చేసినోడే కదా మొత్తం డబ్బులన్నీ ఆయన దగ్గర పెట్టుకునేటోడు ఎవరైనా కానుకలు ఇస్తే అన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు డబ్బులు కానీ చివరికి ఏమైంది సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందండి దేవుని దేవుణ్ణి అప్పగించిండు లంచం తీసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు మూడు విధాలుగా తప్పిపోయినాడు అంటే నేను నేను ఒకరోజు ఇష్కర్యోత్ యూధ గురించి వాక్యం జన్స్ ఉంటే ఇష్కర్యోత్ యూధ సైతానుడు వాక్యం సైతాను కుమరడం లేదు అంటే సంపూర్ణంగా సైతానుగా తయారయ్యి ఇష్కర్యోత్ యూధ అంటే ఎంతగా తన జీవితాన్ని సైతానికి ఒప్పగించేసి మొత్తం అని అని కూడా అంతే కదా కాబట్టి ఇవి ఆత్మలు ఎప్పుడు ఎదురు చూస్తామంటే అందుకే నేను ఒక విషయం చెప్తాను మీకు అవి ఎప్పుడు నేను కనిపెడతా ఉంటాయి కాబట్టి నువ్వేం చేయాలా ఈ సత్యం తెలుసుకున్నాక ఈ ఆత్ ఈ ఈ ఆత్మలు నేను కనిపెడుతుంటాయి నువ్వు బయటికి పోయినప్పుడు నువ్వు స్కూల్కి పోయినప్పుడు కాలేజీకి పోయినప్పుడు ఆఫీసుకి పోయినప్పుడు నువ్వు ఎక్కడ పండుగలకు పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు చుట్టాలు ఇంటివి పోయినప్పుడు అవి నేను గమనిస్తూ ఎట్లా పట్టాల వీడిని ఎట్లా దూరాల వీంట్లో అని నీ బలనిత లేని ఎందుకంటే నీ బలినిత తెలుస్తే డోర్ ఓపెన్ అవుతుంది వాడికి లేకుంటే నీళ్ళు రాలేడు వాడు కాబట్టి నీ బలనేత వానికి తెలవాలా అంటే వాడు నిన్ను గమనిస్తూ ఉంటాడు పసిగడతా ఉంటాడు పసిగట్టే ఆత్మలు ఇంకా బాగుంటుంది కదా వాక్యం ఒక రోజు పసిగట్టే ఆత్మల గురించి టైట్ లెటర్నే పెట్టుకొని పసిగట్టే ఆత్మలు మోనిటరింగ్ మిమ్మల్ని మోనిటరింగ్ చేస్తామని తప్పక ఉంటాయి అవి కనిపెడతామంటే ఎప్పుడు దూరాల దీంట్లో ఎప్పుడు దీంట్లో ఎంటర్గా ఇప్పుడు యేసు రవుని కూడా ఈ లోకంలో వాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ఈ దగ్గర రావాలా ఇంత దగ్గర ఎప్పుడు నేను దగ్గరకు వచ్చి నేను డిస్టర్బ్ చేయాలని లాస్ట్ వర్క్ ఏసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు పేతురు గురించి చెప్తారు పేతురు సైతానుడు నిన్ను కోరుకున్నాడు దేవుని దగ్గర అంటే చెప్తాడు డిస్టర్బింగ్ ఉంటుంది వాక్యం దేవుడు ఏసు ప్రభు పేతురుతో మాట్లాడుతుండేమనంటే సైతానుడు పేతురిని నాకు ఇచ్చాయనేసి దేవుని దగ్గర కోరుకుంటున్నాడంట వాడు కూడా ప్రేర్ చేస్తున్నాడట చాలా కష్టము చాలా కష్టం అందుకే ఇప్పుడు ఈ ఈ సత్యం తెలుసుకున్న నువ్వేం చేస్తావు చెప్పండి నువ్వేం చేస్తావంటే సైతానుడు అట్లా ప్రేరణ చేస్తున్నాడు కదా పేతుర్ని ఇవ్వమని నువ్వేమంటాంటే పేతుర్ని నేను నీకు ఇవ్వాల నేను పేతుర్ని సైతానికి అప్పగించద్దని ప్రార్థిస్తున్నా ఏ స్ప్రోజ్ చేసిన ప్రార్థన అది ఏస్ప్రోజ్ చేసిన ప్రార్థన ఏంటంటే సైతానికి అప్పగించదు పేతూరునని ఎందుకంటే పేతురే ఆరంభించిండదు పరిచర్య ప్రపంచంలో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ చేసింది ఆయననే సువార్త చేసింది ఆయననే ఏసుక్రీస్తు నామం బాప్తిజం ఆరంభించింది ఆయననే కాబట్టి ఏసులో ప్రార్థన చేయకుంటే పేతురు ఉండేటోడా రక్షబ ఐదు వేల మంది ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వాళ్ళ భార్యలు ఎంతమంది ఇంకా యవనస్తులు అంతమంది బాప్ సంబంధి ఒక్క రోజులో పేతురు ఏసు ప్రభు ఆ రీతిగా ప్రార్థన చేయకుని ఉంటే పేదూరు పరిస్థితి ఏమైపోయింది పోయేటోడు నశించిపోయేటోడు కాబట్టి అంటే ఆ ఆ వాక్యము నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు నీ నీ దగ్గర నీ దగ్గర ఉన్న బ్రదర్స్ ఇస్తే నువ్వు అట్లా ప్రార్థన చేస్తావు అప్పుడు నీ ప్రార్థన గంట రెండు గంటలు ఒక్కొక్కరి పేరు తీసుకొని ప్రార్థన చేయండి ఇప్పుడు నేను కలర్ నేను చెప్తున్నా అనుభవపూర్వకంగా అట్లా చేయడం వల్ల జరిగిన కార్యాలు ఏస్ ప్రభు ఒక్కడే ఎగ్జాంపుల్ చెప్తుండే అక్కడ కానీ నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను ప్రార్థన చేయడం వల్ల ఇట్లా జరిగిందనే నా అనుభవం హాస్పిటల్ బెడ్లో ఉండి ఐసీలు ఉండి ఇంకా క్షీణించిపోతుంది ప్రవ్వ నేనేం చేయాలి ఈ సిస్టర్ గురించి బ్రదర్ గురించి నేనేం ప్రార్థన చేయాలి ప్రవ్వ నీ చిత్తం మీద నాకు హెల్ప్చి నేను అట్లనే ప్రార్థన చేస్తా ఆమె టైం అయిపోయింది ఆమె టైం అయిపోయింది లేదు సైతాన్ని బంధకళలో ఉంది అయితే పరలోకం మీరు దేన్ని విప్పుతారో భూమి మీద పరలోకంలో బంధింపబడినరు వీళ్ళు అంటే ఏ పర్లోకం నుంచి మాట్లాడుతున్నాడు ఏసులో ఎన్నో పరలోకాలు ఉన్నాయి మూడవ లోకం వరకు దుష్టాత్మలు ఉంటాయని మనం చూపించిన వాక్యం దాని మీదనే దేవుని యొక్క దూతలు అట్లుంటారు అన్నట్టు మూడవ లోకంలో నీ ఆత్మని అక్కడ బంధించారు యాక్చువల్గా దుష్టాత్మల్ని ఇక్కడ నువ్వు బంధింపబడ్డావు కాబట్టి నువ్వు ప్రార్థన పూర్వకంగా పోయి అక్కడ దాన్ని అక్కడ ఓపెన్ చేయాలి అక్కడ బంది కాని విప్తే ఇక్కడ అవుతుంది అనారోగ్యము ఇక్కడ నువ్వు అనారోగ్యం అనుభవిస్తున్నావు కానీ నీ అనారోగ్యం అక్కడ ఉంది అక్కడ పోయి విడుదల చేపాల ప్రార్థన నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఇది ఇక్కడ రోగం కాదు అక్కడ నుంచి వచ్చిన రోగం అని నువ్వు అక్కడ పోయి దాన్ని అక్కడ ఓపెన్ చేయాలా అక్కడ స్వస్థమవుతుంది ఇక్కడ వస్తుంది లేకుంటే రాదు నువ్వు ఇక్కడ ఎంత లాభిపో కొట్టుకోని ఉపాసాలు కానీ కాదు వాటి సంబంధించిన ఎప్పుడు నేను త్వరగా చూపిస్తాను త్వరలో అందరూ సిద్ధపడాలి కాబట్టి ఒక పది మందిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూలగొట్టిండు ఇది ప్రకృతి సహజంగా జరిగింది కానీ నీ కాలంలో మీ తాతల గోపురాలు ఎక్కడో నేను నీకేం తెలుసు కానీ ఇది ఇది ఆత్మీయ పోరాటం పాతవి గతించిన ఈ సంస్థం కొత్తవైనవి కండ కనిపించేవి కావు కొత్తవి ఆ ఆత్మలు అక్కడే ఉన్నాయి మీ తాతలు ఎక్కడైతే పూజలు చేసినారో చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు అవన్నీ అక్కడ ఉన్నాయి ఆత్మలు అక్కడి నుంచి రక్తం ద్వారా వస్తూనే ఉంటాయి నువ్వు నీ తరాలు ఎంతమంది పిల్లలు కొట్టినా వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి ఆత్మ ఏ దేశం గెలిచిన ఆత్మలు ఎవరు తెలుసు కఠినమైన ఆత్మలుంటాయి కొన్ని కొన్ని ఆత్మలుంటాయి దేవుడు చెప్తారు ఇది ఇది పోది ఇట్లా నువ్వేమన్నా పోదు ఇది ఇంకా సత్యం తెలియదు కదా ఇది ఎక్కడో అక్కడెక్కడో నాటీరుదాన్ని నువ్వు అక్కడ పోయి దాన్ని కాల్చగలవా దేవుని అగ్నిచేత నీకు ఆ సత్యం తెలవాలి కదా అంత దూరం నేను పోయి చేయాలని ఆ జ్ఞానం లేదు కాబట్టి ఈరోజు క్రైస్తవులు అన్ని అనారోగ్య పాలై నశించుకుంటారు త్వరగా కాలం ముగించుకుంటారు నిన్న సమాధి తోటపోతే ఎవరిని వస్తారంట పాపం చనిపోయింది ఆయన పక్కకి కొత్త ఫ్రెష్ అదే నిన్ననే వచ్చిండు సార్ ఇది నిన్ననే ఇక్కడ సమాధి చేశారు సార్ అని చెప్తున్న ఒక అతని ఎవరితో ఎవరు తంటే వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పు కనీసం నేను ఫ్యామిలీ పేరుతో గుర్తుపడతా అంటే ఫ్యామిలీ పేరు చెప్పిన కానీ నేను గుర్తుపట్టలేకపోయాను ఆ యోనస్తుడు నాకు తప్పక తెలిసినాడు ఆ యోనస్తుడు కానీ గుర్తుకే రావట్లేదు నాకు ఎంతకి కానీ లేట్ అయిపోయింది చనిపోయింది యవనస్తుడు సమాధి తోట సమాధి తోటలో సమాధి నిన్ననే సమాధి చెప్పింది దాని పక్కన మా పెద్దమ్మ సమాధి నిన్న అయింది ఆ దాని వాడే ఎవరు ఎవరిది ఫ్రెష్గా ఉందంటే ఆ చర్చ్ మెంబర్ చెప్తున్నాడు సార్ ఇది ఈ యొక్క యవనడు నీకు తెలిసి నీకు తెలిసి ఉంటుంది ఆ పాలని పేరు అని చెప్తున్నాడు కానీ నేను గుర్తే పడతాను నా పిల్లలని పేరు చిన్న రోగంతో చనిపోయినట్టే లంగ్ ప్రాబ్లమ్తో చనిపోయినట్టే అంత చిన్న లంగ్ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ చిల్లరంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏముందో మాకు తెలియదు బట్ నేనంటే స్మోకింగ్ హ్యాబిట్ ఎనికల్ వచ్చింది ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు రావాలా వాక్యంలోకి మీరు ఈ బ్రదర్కి త్రాగొట్టేందుకు అలవాటు ఉంది వాడికి వ్యభిచారం ఎందుకు అలవాటు ఉంది జుగుదం ఎందుకు అలవాటు ఉంది పేకాట ఎందుకు అలవాటు ఉంది టొబాకో ఎందుకు అలవాటు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం ఇంతకాలం వెర్రోళ్లలాగా మనం ప్రవర్తించినాం కానీ ఇప్పుడు మీకు అర్థం కావాలి ఇది వాక్యం మీ తాతలు బయలుదేవతకి బలులర్పించారు రక్తం చిందించారు అవి చాలా స్ట్రాంగ్గా కఠినంగా ఉన్నాయి ఆత్మలు అవి నేను వెంటాడుతున్నాయి మీ తాతలు ఏమేమి పాపాములు చేసినారో ఆ దయ్యాలన్నీ మిమ్మల్ని వెంటాడుతున్నాయి కాబట్టి వాటి నుంచి మీరు విడుదల పొందాల మీకు ఎందుకు కలలు వచ్చాయి నాకు రెగ్యులర్ కలలు వచ్చేది వింత దయ్యాలు కలలు వచ్చేది నాకేం నేనే అనుకుని నేను ఎక్కడైనా వెలగొట్టి వస్తే వచ్చినాయేమో అనుకుంటున్నాను నేను కానీ నాకు తెలిసి ఇప్పుడు అవి ఎక్కడికి వెళ్ళి అని మా ముత్త నుంచి ఇప్పుడు బంద్ అయిపోయినాయి టోటలీ బంద్ అయిపోయినాయి నేను మీకు చెప్తున్నా కదా కొన్ని వేల దయ్యాలు చూసేట రాత్రులల్లో నేను ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి వస్తలేవు అర్థమైందా నాకు ఎంత టైం పట్టిందో మీకు అంత టైం పట్టదు మీకు చాలా ఈజీ మీరు ఈరోజే స్టార్ట్ చేస్తారు ఇంకా ఇప్పుడు అవి తెలుసుకోలే మీరు ఇంతవరకు ఏమిటి అది అక్కడ అక్కడ స్థాపించి మీ మీ పితరులు దాన్ని మీ కుటుంబ పేరుని అది మీ రక్తంలో ఉన్నది అన్ని రోగాలు రక్తంలో ఉంటాయి అందరు తెలుసు అది స్టాప్ ఎట్లా కావాలనేది మీరు పోయి పొరడాల వాడి తనిపోయి పొరడాలా అందుకే నేను సీవన పర్వతం మీదకి పోవడం అనుభవం గురించి ప్రార్థన ఎప్పుడు చెప్తూ ఉంటాను లక్ష మంది సీవన పర్వతం మీద దేవునితో పాటు ఉన్నారంటే అది అనుభవం అది ఉత్తగా వినేది కాదు వాక్యం వాక్యం విని ప్రభా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగినవాడు ఎక్కి ఎక్క ఎక్కి పోయి నివసించదగినవాడు ఎవరు అనుంది వాక్యం మనం చూశనం కీర్తన గ్రంథంలో నీ పరిశుద్ధ పర్వతం ఎక్కి ఎక్కదగిన ఎవరు ను ఎక్కాలా అంటే కొండ ఎక్కడమంత సునాయసమ ఆయాసమ కదా అంటే ఎంత కష్టమని చెప్తున్నాడు కానీ అది ఎంత సులభం కూడా చెప్తున్నాడు ఎంతగా ఎక్కడం నీ హృదయము ఎంత పవిత్రంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే నీ చేతులు ఎంత శుద్ధంగా ఉంటాయి అటువంటి వాడు ఎక్కగలంట చకచక ఎక్కేస్తాడు నేను మేము అడవులలో తిరుగుతుంటాం కదా కొన్నిసార్లు ఇట్లుంటే కొండలు ఇట్లా కొండ ఎక్కాలా మళ్ళా దిగాల పోయి ఆడ పరిచయం చేయాలా మళ్ళీ కొండ ఎక్కి దిగి రావాలా ఎంత కష్టమనిపించాడు నాకైతే అప్పుడే అన్నం తిని వింటాం అప్పుడే అన్నం తిని కొండకి తెట్ నీ పరిస్థితి ఆయాసం ఆయాసం వచ్చి మొత్తం ఇట్లా వర్షంలో జరిచినట్లే చెమటతో అట్లా పోయి దిగితే కాలవ ఉంటుంది ఈడు వరకు నీళ్ళు బ్రదర్ కొన్నిసార్లు ఇటువరకు నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళని నడుచుకుంటూ పోవాలా పోయి సరే బ్రదర్సే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం ఇవన్నీ ఇప్పేసి వెళ్ళిపోతాం ఇంకా తడిచిపోతాయి కదా తలకాయ మీద బట్టలు అన్నీ పెట్టుకొని అలాగే నడుచుకుంటూ పోయి అటు తిక్కిపోయి మళ్ళీ బట్టలు వేసుకొని పోయి సువార్త పనిచేసి వస్తుంటాం చేస్తారు ఎవరు పాస్టర్స్ అట్లా సూట్లు టైలు ఇవన్నీ కట్టుకుంటేనే పాస్టర్స్ అన్నట్టు అట్లా చేయలేరు బ్రదర్ మన మీద గొప్పగా చేస్తున్నామని కూడా కాదు నేను వాళ్ళకంటే గొప్పనని చెప్తున్న కూడా కాదు అలా అవుతుందా సేవ చేయాలంటే చేస్తాం అంతే లేదు ఇంటి దగ్గర కూర్చుంటే కూర్చుంటాం అంతే ఆశ నీ హృదయానికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ విషయాలు ఎందుకు బయలుపరుస్తారు చెప్పండి చెప్పడానికి నువ్వు నువ్వు చెప్పగలవు కాబట్టి నీకు బయలుపరుస్తుంది నువ్వు చెప్పేటవి కాకపోతే నీకు చెప్పనే చెప్పండి ఇవన్నీ చాలామంది సేవకులకు ఎందుకు ఇవ్వండి తెలియదు వాళ్ళు చేయలేరు కాబట్టి నువ్వు అడుగులకు పోలేవు కాబట్టి ఆ కొండలు కొన్ని కిలోమీటర్ల కొండలు పైకి ఎక్కడం అంటే కష్టం కదా సరే కొంతమంది మన బ్రదర్స్ ఇవి లాంటి వాళ్ళు యంగ్గా ఉంటారు కాబట్టి టకటాక్ ఎక్కేస్తారు కష్టం కానీ అయినా కానీ ఎక్కాల్సి వస్తుంది అది దేవుని కృప కొన్నిసార్లు ఏమైందంటే ఒకసారి వ్యాన్ మంచి ఉంది కదా అని మంచిగా ఎక్కేసిన ఆ పైకి వెళ్ళిపోయినాక కిందంతా ఆ కింద దిగేది ఉంటుంది కదా అవన్నీ పోయినాయి రాళ్ళు గుంతలు గుంతలు అసలు నడవని కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ పోదు వ్యాన్ కిందికి అక్కడనే వ్యాన్ పెట్టేసి లాక్ చేసుకొని నడుచుకుంటూ పోయినాం ఇంకా పోదు అసలు ఎట్టి పర్సులు అంత భయంకరంగా ఉంది రాళ్ళన్నీ కొట్టుకుపోయి నీళ్ళకి కొండ అంత గుంతలు గుంతలు ఉంది పైన నుంచే నాటికెళ్ళి బండి నడదు బండి పోయిందంటే బండి సో పార్క్ చేసేసి మెల్లే నడుచుకుంటా నడుచుకుంటూ పోయినాం కష్టంతో కొన్నిసార్లు అట్లుంటే అది పరిచర్య నాకు అనిపించినప్పుడు ఏ ప్రభు గెరస ప్రాంతానికి పోతే ఫస్ట్ టైము అందరు ఎల్లగొట్టిరా కానీ అందరూ వెళ్ళగొట్టి తర్వాత వాడిని ప స్వస్థపరిచినాక దయ్యాలు పెట్టేయడానే దయము ఊరోళ్ళు అందరూ పట్టణానికి వస్తే సమరయ్యాలో వాక్యం చెప్పలేదు వేసుకోవని మీరు మీరు ఎట్లా వస్తారు మా సిటీకి మా టెంపుల్ మా మందిరాన్ని మీరు కూలగొట్టిండ్రు మీ మందిరంలోకి మమ్మల్ని రానిలేదు ఎట్లా మా పట్టణానికి మీరు మళ్ళీ వస్తారని ఎలగొట్టిన ఆయన నన్ను చూసిన వేసుకో అవమానమే కదా నన్ను నిలగొట్టినంటే అవమానమే కదా మాకు ఇట్లాంటి అనుమానం ఛాన్సలే కొన్ని ఊళ్ళకి పోతే ఊళ్ళలో అంతా వెళ్ళగొట్టినారు మాకేం వచ్చే మాకేం చెప్పని వస్తుంది మీ మందులు కూడా కొంతమంది సో మేం చేస్తామంటే ప్రవ్వ ఇప్పుడు ఈ గ్రామానికి మీ శాంతి సమాధానం అనుగ్రంచి ప్రవ్వ ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభు వీళ్ళు మిమ్మల్ని ఎరో మమ్మల్ని కాదు తరుకరించింది మిమ్మల్ని ఇతరు నీకరిస్తున్నారు వీరికి ఇంకొక అవకాశం ఈ ప్రభు ఈ కు ఈ గ్రామంలో ఎవరు నశించుకోవడానికి వీలెదు ప్రభావ అని ప్రార్థిస్తేనే మా నాతో పాటు ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకున్నా తెలియదు ప్రార్థన చేస్తాను ఎందుకంటే నాకు బయలుపరిచింది కాబట్టి ఇది దేవుడు బయలుపరిస్తే నువ్వు చేయలేవు లేకుంటే లోకాతీతంగానే ఉండిపోతావు ప్రతి దశలో అడుగడుగున్నా నువ్వు ఎటువంటి అనుభవంలోనికి రావాలా అన్న విషయం ప్రభు మనం మాట్లాడుతున్నాడు కాబట్టి ఎటువంటి ఆ పూర్వీకుల విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని నువ్వు కూలగొట్టాలా అందుకే భాషలో దేవుణ్ణి ప్రార్థించాలా వేరే మార్గమే లేదు నీకు ఎప్పుడైతే నువ్వు మోకళ్ళ నుండి స్టార్ట్ చేస్తావో నీ ఆత్మ వెళ్ళిపోతు వెళ్ళిపోయి అక్కడ వాటిని అన్నిటితో కొట్లాడి ఛేదించుకొని వస్తుంది నువ్వు ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది నీకు తెలుసు నీకు ఏం తెలుసు నీకేం తెలుసు నీ శరీరం కొట్టుకుంటావు అంటే ఎట్టిట్లా నీకు తెలియదు నువ్వు దే అసలు దేవుతం కొట్లాడతావు నీకు తెలియదు దేవుడు నీకు నేర్పుతాడు యుద్ధం వాటితో కొట్లాడడానికి ఎందుకంటే దేవునికి అది చీప్ అన్నది ఆయన లెవెల్కి చీప్ అది ఆయన దాన్ని బంధించడం ఆయన చీప్ అది ఎందుకంటే సైతాను శక్తులు కూడా ఆయన సృష్టించిందే కదా ఆయన బిడ్డలనే ఉంది ఒక చెప్పాలంటే కానీ ఆయన కుమారులు కాదని దేవుని కుమారులు కేవలం మనమే కానీ ఆయన సృష్టిలో ఒక భాగం కాబట్టి ఆయన సృష్టం మీద ఆయన యుద్ధం చేస్తాడు ల లెవెల్కి మ్యాచ్ కాదు అది చీప్ అన్నట్టు నీతోనే చేపిస్తాను అది నేర్చుకోవాలి నువ్వు చేయి యుద్ధం నేను కాదు చేయాల్సింది ఎందుకంటే నా నా పిల్లలు తర్వాత నా నా తర్వాత రాజులు మీరే కాబట్టి మీరు యుద్ధం చేయాలి దానితో సైతాను శక్తి యుద్ధం కాబట్టి పడాలి వాటి మనం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి భాష కొరకు ప్రయాసపడండి భాషలో దేవుని శుద్ధించడం నేర్చుకోండి ప్రార్థించడం నేర్చుకోండి ఎందుకంటే భాషలలో ప్రార్థించేవాడు దేవుడితో సంపాదిస్తున్నాడు వాక్యం మొదటి కొనతలు రాష్ట్ర పత్రిక పద్నాలుగో తేములో నువ్వు ఇట్లా నీ భాషలో నీ నీకు వచ్చే భాషలో ప్రార్థన చేస్తే నీతో మాట్లాడుకుంటున్నావు నువ్వు కానీ దేవునితో కాదని ఉంది వాక్యం నీకు అర్థమయ్యే భాషల్లో ప్రార్థన చేసుకుంటే నీకే తెలుస్తుంది కదా అంటున్నాడు కానీ భాషల్లో ప్రార్థించేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని ఉంది సంభాషిస్తున్నాడని ఉంది అందుకు నీకు భాషల మనం అవసరం నువ్వు అట్లా సంభాషిస్తేనే కానీ సైతానికి తెలియదు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఇంకొక సీక్రెట్ ప్రభా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలంటే వాడు వింటా ఉంటాడు వాడు వీడు ఏమడుతున్నాడు అండి అన్ని వింటాడు ఓహో వీనికి ఇది కావాలన్నా ముందే నేను పోయి అడ్డగిస్తాను ప్రభా నా పిల్లలకి స్కూల్ సీటు కావాలా ప్రభా అంటే ఆడ స్కూల్ పోయి వాడు అప్లికేషన్ ముందే క్యాన్సిల్ చేస్తాడు అందుకే ఏం చేయాలా నీ ఆలోచనలు వానికి ఇవ్వద్దు భాషలలో భాష వానికి భాష రాదు వానికి ఆ భాషలు రావు మనం దేవుడితో సంభాషించే భాష వాడికి రాదు ఎందుకంటే ప్రతి ఆకాశంలో రకరకాల భాషలు ఉంటాయి ఇప్పుడు మన దేశంలో కొన్ని లక్షల భాషలు ఉన్నాయి మన దేశం మన దేశంలోనే పదిహేను వందల భాషలు గుంపుల భాషలు ఒక్క గుంపులో మళ్ళీ ఎన్ని రకాల భాషలు ఉన్నాయో ఉదాహరణకి సాంస్క్రిట్ ఒక గుంపు అనుకో సాంస్క్రిట్ కింద సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ తెలుగు హిందీ ఇట్లాంటి తెలుగు కన్నడ సరళ భాషలు మలయాళం ఇవన్నీ దాని కిందికి వస్తాయి అట్లనే దేవనగరి భాష అంటే సాంస్క్రిట్ భాష పాలి భాష అదొక గుంపు పాళీభాష కింద మరి కొన్ని భాషలు ఇండోనేషియా శ్రీలంక నేపాల్ థాయిలాండ్ ఇవన్నీ పాలి భాషలు ఒక్కొక్క భాష గుంపు కింద మళ్ళీ ఒక పది రకాల భాషలు ఉంటాయి అట్లా కొన్ని లక్షల భాషలు ఉన్నాయి ఈ లోకంలో అవన్నీ వానికి తెలుసు కాబట్టి వానికి తెలియదంతా వాణి వాణి ప్రపంచం మీద ఉన్న భాషలే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే భాష వానికి రాదు అది నీకిచ్చుడు దేవుడు అందుకు నేను వేస్ట్ చేయను నేను ఆ భాషలో దేవుని శృతిస్తూ ఉంటాను కంటిన్యూస్గా ఆయన ప్రార్థిస్తూ ఉంటాను ఇంకోటి చూపించే వాక్యాన్ని ముగిస్తా రెండవ రాసుల గ్రంథం రెండవ రాసుల గ్రంథము ఇరవై అధ్యాయం ఈ ఒక్క వాక్యాన్ని చూపించి నేను క్లోజ్ చేస్తా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వర్షం నుంచి అక్కడ ఉంది అక్కడ కింగ్ పేరు దేవికి నక్షత్రములను చేయబడిన ఉపకరణాలన్నిటినీ యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకులైన హెచ్పియాకు రెండవ రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకు ఆజ్ఞాయగా ఎల్కియా వాటిని ఎరుసలేము వెలుపల కిద్రోను కిద్రోను పొలంలో కాల్చివేసి బూడుదెను బేతయ్యను బెల్లూరికి పంపివేసి కాబట్టి ఇక్కడ యోసియా ఈ రాజు పేరు యోసియా జోష్ జోసియా యోషియా అంటారు ఇంక తెలుగులో యోసియా యోసియా అనేవాడు రాజు మంచి రాజు ఇస్రా దేశంలో అందరికంటే మంచి రాజు అయినా కానీ చాలా చాలా షార్ట్ టైం జీవించింది ఆయన ఎక్కువ కాలం బ్రతకలే ఈ రాజు ఎంత మంచి వాడంటే అంత ఆశ చిన్న వయసులో రాజు అవుతాడు కానీ ఎందుకు నేను ఒకరోజు ప్రార్థనలు అడిగిన ఎందుకు ప్రభావం ఇంత త్వరగా చనిపోయింది రాణేష్ అది దేవుని ఇష్టం నువ్వు ఎవడు అడగడానికి ఆయన ఇష్టం కదా ఆయన పుట్టించుంటే ఆయన తీసుకుంటాడు ఇప్పుడు నీ బొమ్మ నీ చేతిలో ఉన్నప్పుడు నీ ఇష్టం కదా అది దాన్ని భద్రపరచుకుంటావా దాన్ని పడేసుకుంటావా నీ బాధ్యత ఇక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా ఆయన ఇష్టం అది ఆయన వస్తువు కాబట్టి ఆయన సృష్టి కాబట్టి ఆయన ప్రశ్నించడం నాకు అనిపిస్తుంట తొమ్మిది తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండి పుట్టినాక చనిపోవడం పిల్లలు దానికి ఎవడిస్తాడు జవాబు నేను ఇంకా అది నేను చెప్పలేదు పెళ్లికి ఎవరైనా పెళ్లికి చేసుకోపోతుంటారో అలా చెప్తే బాగుంటుంది సెవెన్ మంత్స్ ఫాస్టింగ్ ఉండాలని నాకు బయలుపరిచింది దేవుడు సెవెన్ మంత్స్ తరచుగా ఫాస్టింగ్ ఉండాలి ప్రేయర్ చేసుకో పెళ్లి కాకముందు కుటుంబ జీవనం ఆరంభించక ముందు మంత్స్ వెయిట్ చేయాలి ప్రాంతంలో ఎవ్వరు చేయండి తెలుసు చూస్తా చూస్తా సెవెన్ మంత్స్ అయిపోతాయి రెడీమేడ్ అంతా వర్క్ యోసి రాజు వాళ్ళ పూర్వీకులు పూజించిన ఆ దేవతల వస్తువులన్నీ ఎక్కడ పెట్టారంట దేవుని మందిరంలో పెట్టారంట మీరు బాగా అర్థం చేసుకోండి దేవుని మందిరంలో ఏముంటాయి అనండి దేవుని వస్తువులు కదా సైతాన్ వస్తువులు ఎట్లుంటాయి వీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు ఈరోజు లేవనుకుంటున్నారా నేను మీకు ఎన్నిసార్లు చూపించాను చెడు ప్రవర్తన చెడు తలంపులు చెడు సహవాసాలన్నీ లోపల జరుగుతుంటాయి పాపమంతా లోపల జరుగుతూ ఉంటాయంటే ఆ ఏ ఆత్మలునే మీరు ఇప్పుడు చర్చి లోపల మీలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరే అంటాడు యోహాను పాత్రికలు కాబట్టి ఈ ఆత్మలు బహు క్రూరమైన కఠినమైన ఆత్మలు కొన్ని రకాల ఆత్మల గురించి చెప్తారు రాష్ట్రపతి దేవుడు మనం చూపిస్తుంటాడు నేను ఎప్పుడన్నా ఒకరోజు అవకాశం ఉంటే ఓపెన్ చేసేస్తారు వాటిని నా వాక్యాన్ని కానీ ఈ సత్యం మీరు గ్రహించాలి యోసిగా ఏం చేసిండే ఇక్కడ యాజకుడు కూడా భయపడుతుంది వాటిని తీసుకొచ్చి పెట్టి యాజకులు చెప్పాలి కదా రాజుకి ఇంతకుముందు రాజులకు చెప్పాలి కదా ఇట్లా దయ్యము వస్తువులన్నీ తీసుకొచ్చి చర్చలో పెట్టినరు ఏం చేయమంటావు దాన్ని నేను తీయాలనుకుంటున్నా అంటే ఆ రాజ్యపు తీసి అని చెప్తాను కానీ యాజకులకు చెప్పలేదు కానీ రాజుకు వచ్చింది తలంపు మా ముతాతలు ఏ దేవతని పూజించారు మా తాతలు ఏ దేవతని పూజించారు నీ బాధ్యత తెలుసుకోవాల నువ్వు నాకు అది ఎప్పుడు ఆశ నిన్న ఒక కలిసింది పే ముస్సలేదు ఆమె అంటుంది నాకు మీ మీ మమ్మీ పెళ్లి నేను చూసినా మా మమ్మీ చనిపోయే ఎనభై సంవత్సరాలు ఆమెకు ఎనభై సంవత్సరాలు దగ్గర దగ్గర ఆమె పెళ్లి అంటే దగ్గర దగ్గర నాది దిశకాడ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఏదో ఏంటిదా అన్ని సంవత్సరాల క్రితము నేను మీ మమ్మీ మీ డాడీ పెళ్లిని చూసినా అని చెప్తుంది నేను నాకు ఆమె ఆ సమాధి తోటలో అరే ఏమి మంచి దొరికింది మేము ఒకరోజు పట్టుకొని వీడియో రికార్డింగ్ చేసుకోవాలా ఏమి మా మా మమ్మీ గురించి మా మమ్మీ యూత్ కాలం యంగ్ డేజ్లలో ఎట్లా జీవించింది అవన్నీ తెలుసుకోవాలా ఒకటి ఆపర్చునిటీ అని చెప్పిన ఎక్కడ ఉంటారు మీరు అన్నీ చెప్పండి ఒకరోజు నేను వచ్చి మీతో మాట్లాడతాను నాకు తెలుసుకోవాలని ఉంది ఎక్కడెక్కడ వీళ్ళు చేసారు ఏమేమి జీవించారు నేను ఏంటంటే వాళ్ళు అంత భక్తిపరలే కానీ ఎంత శ్రమలు అనుభవించారంటే భయంకరమైన శ్రమలు అనుభవించారు చాలా భయంకర శ్రమలు అనుభవించరు ప్రతి ఒక్కరు మా అమ్మ తరపున ఎంతో ప్రార్థనలు ఉండేటిది అయినా కానీ శ్రమలు అనుభవించిందేమి చనిపోయినంతవరకు శ్రమలు అనుభవించిందేమి నాకు అనిపిస్తుంటుంది వీళ్ళు ఎప్పుడు సుఖంగా ఉన్నారో ఈ లోకంలో అనిపిస్తుంది నువ్వు నేను ఉన్నంత ఉన్నారు లేరు నువ్వు చాలా సుఖంగా ఉన్నావు ఈ లోకంలో కాదట రాష్ట చూడండి యోసి ఏం చేసిండే ఆ రా ఆ అక్కడ మూడు రకాల దేవతలు నేర్చుతారు బయలుదేవత అక్షేరా దేవత తర్వాత అప అబద్ధ దేవతలను ఉంది ఇంగ్లీష్లో ఫాల్స్ గాడ్స్ అని ఉంది అష్రా అషేరా దేవత అస్తారవతు దేవత యాక్చువల్గా అయితే అస్తారోతు దేవత నక్షత్రం అంటే నక్షత్రాలను పూజించరు వీళ్ళు దేవతలను అవన్నీ పైన తిరిగే దయ్యాలు అవి ఆకాశ సమూహాలు అవి వాటిని పూజించిర్రు అని ఈయనొచ్చి ఏం చేసిండు వాటన్నిటిని తీపించే యాచకుడు ఏం చేసిండు చూడండి అక్కడ యాచకుడు వాటి అన్నిటి కిద్రోను పొలంలో వాటిని కాల్చివేసిండట అన్నీ కాల్చి పొడి పొడి చేసి అంట చిత్రన్ వాగు అంటారు వ్యాలీ కిత్రూన్ అనే లోయ అది అక్కడ బేతల్ అనే ప్రాంతాన్ని తీసుకుపోయింటే బేతలు నుంచి అన్ని వచ్చాడు దయాలి ఎప్పుడైనా చూపిస్తాం మీకు అది స్టోరీని బేతల్ అనే ప్రాంతంలో నుంచి యాక్చువల్గా బేతలు యోసేపుకి అది కనిపిస్తుంది బేతలులో బేతల్ మ్యూజిక్ పాటలు మంచి పాటలు వస్తాయి అవును నేను దాని గురించి మాట్లాడతాను నేను బేతల్ అనే ప్రాంతంలో వీళ్ళు దేవతనం పూజించినట్టు తెలుస్రమ్ బేతాల్ స్టోరీ చిన్నప్పుడు చదివటవాళ్ళం కదా చందమా పుస్తకాలలో ఆవిడ వాడి భుజం చేసుకుంటూ పోతున్నాడు శవాన్ని విక్రమార్కుడు శవం మూస్తా ఉంటాడు వాడి స్టోరీలో అది వచ్చి వీరి భుజ్జం మీద కూర్చుంటుంది పొడుపు కథ చెప్పకపోతే తలకై పగలగొడతా ఉంటుంది అదే కదా ఆ బేతలు వేరే ఈ బే ఆ బేతాలు వేరే ఈ బేతలు వేరే అయితే ఇక్కడ ఏముందంటే వారి పూర్వీకులు ఈ జోన్ యాన్సెస్టర్స్ అని ఉంది వారి పూర్వీకులు రకరకాల బలి బలిపీఠంలో కట్టినట్ట ఈ దేవతలకి అస్తవృతి దేవతలకి బయలు దేవతలకి దాని అనేకమైన అపవిత్రమైన దేవతలు అన్ని దేవతలన్నీ పూజించారు వీళ్ళు ఈయన ఏం చేసిండే రాజు ఆజ్ఞాపించిండే యాజకునికి మొత్తం బయట తీసుకురండి టెంపుల్లో చర్చిలో ఉన్న ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి కాల్చివేయమన్నాడు అంటే సేవా జీవితంలో ఇది ఎంత ప్రాముఖ్యమని నేను చెప్తున్నాను వీటి నుంచి మీరు విడుదల పొందకపోతే మీ రోగాల నుంచి మీరు విడుదల పొందలేరు వీటి నుంచి మీరు విడుదల పొందకపోతే మీ కష్టాల నుంచి విడుదల పొందలేరు మీరు ఎంతకాలం శ్రమపడుతున్న ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కానీ అయిపోవు కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఈ సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి అవి ఎటువంటి దురాత్మలైనా ఎంత కఠినమైన దురాత్మలైనా కానీ ఈ దినం నీకు రిలీజ్ చేసిన దేవుడి సత్యాన్ని నువ్వు దాంతో యుద్ధం చేయగలవు నీకు అది సాధ్యం అర్థమవుతుందా నువ్వు పోయి వాటితో యుద్ధం చేసి వాటిని పారదోలాల నువ్వు ఆ యొక్క పరిశుద్ధ పర్వతానికి వెళ్ళిపోవలసిందే ప్రార్థనలో పోయి దేవుణ్ణి స్థుతించు దేవుడితో సంభాషించు దేవుడి చేతులకి ఆ యుద్ధాన్ని నేర్పుతాడు నువ్వు పోయి వాటిని అగ్నితోని వాణి అగ్ని బాణంలో నేను అన్నింటిని కూల్చగొట్టేసి వాణి సములు నాష్టం చేసి నువ్వు ఆ యొక్క వాటిని తయారు వాటిని ముక్కలు ముక్కలు చేయాలి దుష్టక్షత్రాలతో నువ్వు పోరాడాలి ఎందుకంటే శత్రువు బలమంతరిపి నీకు అధికారం ఇచ్చిన దేవుడు ఇదిగో సర్పంలోని తెల్లని తొగటకి నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు ఈ అధికారాన్ని ఇప్పుడు మీరు వాడుకోండి భయపడకండి ఎటువంటి చీకటి శక్తుల నువ్వు భయపడద్దు ఎటువంటి మంత్రాలకి నువ్వు భయపడద్దు ఎందుకంటే అవన్నీ నీ కాళ్ళ రావాల్సిందే నువ్వు వాటిని తొక్కుతావు వాక్యం కాబట్టి నువ్వు ఇంకా భయపడద్దు ధైర్యంగా పోయి వాటి పోరాడండి అవి నువ్వు చూస్తావు దర్శ రీతిగా వాటిని నువ్వు చూస్తావు నువ్వు వాటి కొట్లాడుతుంటావు అవన్నీ ఓడిపోయి పారిపోతూ ఉంటాయి అక్కడికి స్టాప్ నీ లైఫ్లో నీ బ్లడ్లో అది ఇంకా రాదు నేనుంచి నెక్స్ట్ జనరేషన్కి అది పోదు అటువంటి కృపణ దేవుని మీకు అనుగ్రహించాలని చెప్పి కొన్నిసేపు కళ్ళు మూసుకోండి ఈ వాక్యాన్ని చేసుకోండి ఉత్తగా వినిపోయేది కాదు మన సేవ జీవితంలో వాక్యాలు వీటన్నింటినీ మన హృదయాల మీద రాసుకుంటాం రాసుకొని ధ్యానిస్తాం ఇంటికి వైనాక దాని తర్వాత చూపిస్తాం ప్రతి ఒక్కరూ వారి కుల దేవతల మీద విజయం పొందాల ఏ రీతిగా అయితే గిడ్డోని వాటన్నింటినీ వాళ్ళ తండ్రి దేవతలని ఏ రీతిగైతే యోషియా వాటన్నింటినీ కులగొట్టి వాటిని పొడి చేసిండో బూడిదల్లాగా నువ్వు కూడా వాటిని అట్లనే చేయాలా అటువంటి జీవితంలో నడిపించడానికి వస్తే ధ్యానిస్తాం వాక్యాన్ని ప్రార్థనతో ముగించుకుందాం మీలో మీరు ప్రార్థించుకోండి ప్రభు మా పూర్వీకుల దేవతలని మేము కూలగొట్టాలా వాటి బలిపీఠంలోని మేము పడగొట్టాలా అవి మా రక్తంలో ఉండడానికి వీళ్ళేదా దుష్ట శక్తులు మా రక్తం ద్వారా అవి లోపలికి పోవడానికి వీలెదు రక్తంతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ని నేను బ్రేక్ చేస్తున్నాను ఈరోజు నా చేతులకి ఆ యొక్క యుద్ధం నేర్పించు ప్రవ్వ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి దినం వాటన్నిటిని నేను కులగొట్టాల మా పూర్వీకులలో అపవిత్రమైన ఆ అలవాట్లు పాపభూరితమైన తలంపులు వ్యభిచార తలంపులు కామ కోరికలు వాటన్నిటినీ నేను కులగొట్టాలా ప్రవ్వ నా శరణాన్ని నేను అలగొట్టుకోవాలా వాడికి అవకాశమే ఇవ్వద్దు వాడి కోరికలు నా శరణంలో తీర్చుకోవడానికి వీల్లేదు వాటన్నిటిని నేను ఫుల్ స్టాప్ పెడితే నేర్చు నా చేతులకి యుద్ధం నేర్పించు ప్రభావ నాకు కృపవరాలు అనుగ్రించండి మిమ్మల్ని భాషలను మేము స్తుతించాలా మీతో మేము సంభాషించాలా భాషల వరం అనుగ్రహించి ప్రతి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మీతో మేము సంభాషించాలా ప్రతి ఉదయం అటువంటి ఆసక్తి అనుగ్రహించి ప్రభావ మీకు కనీసం రెండు గంటలనే నేను సమయం గడుపుపెట్టాలా ప్రభా మీ ఒక గంట ఒక దినము వెయ్యి దినములతో పోల్చబడింది ఒక గంట ఒక దినంతో పోల్చబడుతుంది కనీసం ఒక గంట రెండు గంటలు మీ కొరకు వారానికి కనీసం ఒక మూడు గంటలు ప్రార్థించాలని సహపడండి భాషలలో ఉదయం సాయంత్రం మిమ్మల్ని స్థుతించిలాగన మీ అందు విశ్వాసం ఉంచేవాడు ఆశ్రయింపబడ్డవాడు అని వాక్యం సెలవిస్తున్నాం అటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరశుద్ధర బాబు తండ్రి మీకు వందనాలను అయినా జీసస్ థ్యాంక్ యూ గివ్ యూ ఆల్ ద గ్లోరి ట్ లాడ్ కొంతసేపు దేవుణ్ణి నోరు విప్పిస్తూ తెస్తాం హలో లూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ we give you all the glory lord we magnify your name we glorify your name we sanctify your name we magnify your name hallelujah hallelujah la hashabah sai dar bikelis darbih ladri uri bahaladi amaishahari kele vere zandarali uribahasta kenabali dari amaishahari na dale ke vere zendali uril haberi ama jakeri na vere zandarali dar na baliya ladri uri habahashak na fale dari sahala na bashmaaj zahali ke naberiya uri haba na beri ama zale ke dar ke ladri zandar ya nadarisha وري هاري باريه ري كنادر يان داريزا دايلا كاري نغيري سان هاري يا مايشالاري با هاي شيكلي كاريزا اندر لي هاري لي غيراباستار لي ديريزا كنادر لا باريزان دار لي بيريا ماز هاري يا با شيكلي وري هاري كاري بيدي زركي نغيريان داركي زار لا باريش ما ريزان دار لي داريانا دار بي با هاري يا ماجرا كنادر زالاري يا رشا بره ندي يا هليري <سؤال> ريساري بكيزلاري يا هليري سارينا داري باريزا لاري مازر الكيري داري بشد يا ليدي زبري جمالي <سؤال> ده كل <سؤال> داري باريزا ليديا هذا ماشي تربي يا ركيري في زار ديري يا مريز ريكي لا يا مجاري ليري ندري في هل <سؤال> الليلين باريزا لاري بارز ذلك يا مزار ديري ناري با ورهاب الشعلان داري سهن دريش مهزل كني ليدي بارزا لاري ماز ديري سكار لافاريش داري نادل زاري we have a really great eye nazarik nafareen shahr le dafa rezendar vale der riya bari ya riya bari sikriya bari zara vale shara ja nikriya haleluya la lehiya thank you lord jesus thank you lord we give you all the glory we destroy those family altars in the mighty name of jesus christ we destroy all those ancient spirits in the mighty name of jesus christ we pronounce death to them in the blood name of jesus christ it must stop here itself lot it will never go beyond that in jesus name rabashagarinavazakilabiriya mazadariyalaviriya rabashabakarifredissandariyamazadariyabasharikinaviriladariyarabashabarekizadevalizangdarandafarisalariarabarezaberiariverisha dariyamazadaliridaritariqinnadarizabariyamasharikinafarisan darilidariyum rabashkari lafarisakinadariyamazakiriyabirish rihalariya barisala సెలదరి అలరి దరి కరి దరి జబెరి జలరి ఒరియా బసబెరి కేశనడ దబెరి జై దరి కరి గలారి జబెరి హల్లెలూయా లల దరి లదరి జలదరి యల దరి సెలదరి య మజారికి దిహబషతనే దరి సకినేఫరి సదరి దఫరి సమజరి దరి భర కల ధర భయరి ఊరి హ నర ఫరీ ఝబరి షమ రీ ల ఝరి యరి క న ఝల రమ షరి ఝరి యరి ష నీ ల హి యరి యరి తరి అరబరి సబరి సారన దారిజార సరి కరియమా షరికిన్ దరి ఒగరియా బజాలిరి పెరి షాలిరి బిలిజాల దబలే దరి కరి షమాలిజె అహ్రలియారా దజబరి సరి కరి దరి షమరిజన్ దరియాన దర్ యలది సబరి షకరి దరి దరిజన్ దరియాన దరియాన దరిజా హాలలియాల రియాల దరి షకరి నబరిజన్ దరి Lord and Lord in the name of Jesus Christ and that holy ghost anoint me in the blood name of Jesus Christ Lord and let your worship be you in the spirit power in Jesus name include that hallelujah Lord we destroy their family altars in the name of Jesus Christ we destroy those family altars in the blood name of Jesus Christ on our inter with your fire light let them be fired in this house in Jesus name we destroy those family altars in the blood name of Jesus Christ let it be today is the full stop you will never come back again in your family Lord. I destroy all this family altars in the blood name of Jesus Christ lot on oh, higher lord. We destroy all this family altars in the blood name of Jesus Christ never ever he will come back again to her in Jesus name. We destroy their family altars in the blood name of Jesus Christ never ever he will touch their lives in Jesus precious name lord we destroy all this family altars in the blood name of Jesus Christ he will never ever again ever come back to their lives in the blood name of Jesus Christ that's the destruction in Jesus mighty name we destroy that hallelujah that is in the blood. name of jesus christ you will never ever again come back in his name in jesus name in his children's name we are full full stop today in the blood name of jesus christ prabhu meeke vadanal prathike garpichutnam meeke samasta garatha mahimma prabhu lu chelinchukuntnam thank you lord jesus thank you lord prabhu yagathan male aradhana tarameeirma ga adhipatham pencinandiki meeke entha vadanal prabhu ee kutumbamulo meeka shanti samadhanam mem prakatinchinam leda గొప్ప సాక్షిగా ఎటుంబం ఇలా పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం అయినా మీకు ఎంతో వదనాలు ప్రభావ ఇంతవరకు మీరు మాకు సైకిల్ ఉన్నందుకు మీకు ఎంత వదనాలు ఈ ఆధ మీరు ఆధిపత్యం వహించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆయకతన్ మరియు విగ్రహాలని కుల దేవతలని మేము ఏసుకృష్ణ పాతలను కంచివేస్తున్నాం ప్రభావ వాటన్నింటినీ పొడి పొడి చేయలాగైనా బూడిద చేయలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాటి అన్నింటినీ చీకటి శక్తులు అన్నింటినీ పారదొలుతున్నాం ఇక్కడికి స్టాప్ అవ్ ఇక్కడ వీల్లేదు ప్రభావ ఏసుకృష్ణ వాటికి ఆజ్ఞాపిస్తున్నాం and get out of these families in Jesus' name. You will never again come back to their lives in the blood name of Jesus Christ, I charge you. ప్రవ్వ సంపూర్ణ నడిపించండి ఇటువంటి ఆసక్తితో ముందుకు నడిపించండి ప్రవ్వ ప్రతిరోజు మేము యుద్ధంలో ఉన్నాం ప్రవ్వ మోకాళ్ళ మీద మేము యుద్ధం చేసి వాటి అన్నిటిని ఈ కుటుంబాన్ని బలపరచండి పరిశుద్ధ అగ్ని అభిషేకించండి మీ మాయమారి దగ్గర నిలబెట్టండి మీరు అనేకలకు పోయి సువార్త ప్రకటించాలా అనేకలకి ఆ యుద్ధం నేర్పాలా ప్రభా అటువంటి సేవా జీవితంలో కుటుంబీకులందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ మారనాథ యేసు ప్రభా త్వరగారా అపవాదిక్రిలకు నాశనం తనని కారంగా జేమ్ జేమ్ జేమ్ తండ్రి ఆమెన్ మన ప్రవేణ యేసు క్రీస్తుకు కృప సమద నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆమెన్ ప్రైజ్ లోడందరి ఫోన్స్